ప్రార్థన చేసాము పరశుధర వుద్దేవా మీకు వదనాలు వేసయ్యా ప్రవ్వా ఈ దినమంతా మీ సాయం చేత నడిపించినారు ప్రవ్వా దాన్ని బట్టి మీకెంతో వదనాలు తండ్రి నైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే వచ్చినాం ప్రవ్వా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా ఆటంకాలన్నింటినీ కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి క్షణం మీరే మమ్మల్ని కాచి కాపాడుతూ ఇంతవరకు మిమ్మల్ని నడిపించినందుకు మీకు వదనాలు వేసాయా ప్రవ్వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా దాన్ని అనుభవపూర్వకంగా మేము అనేకలకు ప్రకటించాలా అందుకొక మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రవ్వ కాబట్టి మేము విధేయత చూపించాలా ప్రభా మా సొంత తలంపులకు మేము చోటు ఇవ్వకుండానైనా ప్రతి క్షణం తను మీ యొక్క ఆత్మీయ నడిపింపుకు మేము చోటు ఇవ్వాలా ప్రభావా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ఈ యొక్క సమాప్తి సమయానికి వచ్చినాం ప్రభా ఇది ముగింపు సమయంలో మేము ఉంటున్నాం ప్రవ్వా ఏ క్షణంలో ముగిస్తుందో తెలియదు ప్రభావ కాబట్టినైనా ఓ ప్రభావ మేము సిద్ధపడి ఉండేలాగా సేపడండి ప్రభా ప్రతి క్షణం మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మేము సిద్ధపడిందే కాక ప్రవ్వ మేము అనేకులను సిద్ధపరచాలా అటువంటి సేవ మీరు మాకు అప్పగించినారు ప్రవ్వా అవును ప్రవ్వా ఈ లోకం తిరిగి మళ్ళీ దీన్ని గతి గతించిపోతుంది ప్రభా అవును ప్రభా దీన్ని మర్యాద గతించిపోతుంది ప్రభా కాబట్టి నేను వాటితో మాకు ఎటువంటి సాహవాసం లేదు ప్రభా వాటితో మాకు ఎటువంటి సంబంధం లేదు ప్రభా ఓ ప్రభా మేము మీతో సహవాసం కలిగి జీవించాలా ప్రభావ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నేను వాక్యంలో బలపరచండి ప్రార్థన జీవితంలో బలపరచండి మీ కొరకు ప్రతి స్థలంలో సాక్షార్థంగా నడిపించి మీరేం మహిమను అందమన్ ఏసు క్రీస్తు పరిషత్ అనామం తండ్రి ఆ మేన్ ఈ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ధ్యానిస్తున్నాం ఇది సంక్షిప్తంగా లేక క్లుప్తంగా ధ్యానించే టైం నాలుగవ బూర గత రెండు వారాల నుంచి మనం ప్రయత్నిస్తున్నాము దాని యొక్క సారాంశం అర్థం చేసుకోవడానికి కాబట్టి నాలుగవ బూర దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ ఈ వారానికి ముగిస్తుంది ఇది ముగించిందంటే వచ్చే వారం మనం మూడవ బూరకి వెళ్లిపోతాం మూడవ బూర ఎక్కువ కష్టంతో కూడింది కాదు అది ఒక వన్ వీక్తో అయిపోతుంది అది బూరల తీర్పు అన్న అంశం మనం ముగించుకుంటే దేవుని యొక్క నడిపింపు వరకు మనం ఎదురు ఎదురు కనిపెట్టుకుందాం ఎటువంటి వాక్యాలని ఆయన మనకు అనుగ్రహించబోతుండో ఎటువంటి ఆత్మీయ స్థితిలో మనల్ని అతను సిద్ధపరచబోతుండో మనకు తెలియదు కానీ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తాం ఆయననే నడిపించేవాడు కాబట్టి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం పన్నెండవ వచనం నుంచి నేను మలసరి చదువుతున్నాను వీటిని మనం అట్టుపోయిన వారం నుంచి ధ్యానిస్తున్నాం నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకుడినట్లను వాటిలో మూడవ భాగము కొట్టబడేను కాబట్టి ఆ మూడు దేనికి సంబంధించి మనం దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాం చాలా కాలం నుంచి నాలుగవ దూత బుర వదినప్పుడు ఏం సూర్య చంద్ర నక్షత్రములు అవి ప్రకాశింపకుండినట్లు అంటే మొదట ఏంటంటే వాటి ప్రకాశం పోగొట్టుకుంటాయి ఇవి మూడు ఇవి మూడు గుంపులను మనం ఎన్నిసార్లు ధ్యానించినాం ఈ రోజు మరోసారి మీకు చూపిస్తావి చాలా క్లియర్ గా ఉన్నాయి దేవుని వాక్యాలు ఇవి మూడు మతపరమైన క్రైస్తవ గుంపులు కొన్ని కొన్ని మనకు కూడా అటువంటి చోదన కలుగుతా ఉంటది ఈ గుంపులపై జాయిన్ కాదు మనలో నుంచి మనకి ఇవన్నీ సత్యాలు తెలిసినాక కూడా కొన్నిసార్లు ఆ గుంపులోకి పోవాల్సి వస్తూ ఉంటది పోయి వాళ్ళతో సవాసం చేయాల్సి వస్తూ ఉంటది త్వరగా మనం దాని బయటికి రావాలా ఎందుకంటే వారితో పాటు ఉంటే వారికి పట్టిన శ్రమ వారికి పట్టిన దుస్థితి మనకు అందుకే బబ్ల నుంచి త్వరగా పారిపోడి ఎందుకంటే దానికి పట్టిన దుస్థితి మీకు పట్టకుండా మీరు త్వరగా అందులోంచి పారిపోండి అంటాడు కాబట్టి గొప్ప జనానికి రాబో శ్రమ నుంచి మీరు తప్పించుకోవాలంటే వారి సవాసంలో మీరుండదు ముఖ్యంగా మొదటి రెండు గుంపులు టూ థర్డ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్ లో అంటే మొదటి రెండు గుంపులు అని వన్ థర్డ్ వన్ అంటే టూ థర్డ్స్ అంటారు కాబట్టి ఆ రెండు గుంపులతో మనకి ఎటువంటి సవాసం ఉండదు మూడో గుంపుతో కూడా మనం సవాసం చేయము ఎందుకంటే అది సగం సత్యం సగం అబద్ధంలో ఉంటుంది వెర్రి వాళ్ళ కనిపిస్తూ ఉంటాం వాళ్ళకి వారికి మనం ఎప్పుడు వెర్రి వాళ్ళగా కనిపిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు తమాషా చూసేవాళ్ళు అన్నట్టు ప్రతి క్షణము పోకిరి చేష్టలు కలిగిన వారు కాబట్టి వారిని మనం ఊర్చుకోవాలి ఎందుకంటే పసిపిల్లలు పోకిరి పిల్లలే కదా గొప్ప జనము పసిపిల్లలే కనింది కదా స్త్రీ స్త్రీ కానీ పసిపిల్లవాడు కాబట్టి కొంచెం పోకిరి చేష్టలు ఉంటాయి పోకిరి చేసలున్న పిల్లల్ని పెద్దవాళ్ళము భరించాలా మనం మన మీద పెద్దవాళ్ళము గొప్పవాళ్ళము అని అని చెప్పుకోము కానీ అటువంటి గుణగణం కలిగిన వాళ్ళమండి మనం ఏం చేయాలా మతపరమైన ఆ యొక్క గొప్ప జనాన్ని భరించాలా సహించాలా వాళ్ళలో మనస్తత్వం ఉన్న అంటే పోకిరి చేసలున్నా మిశ్చివస్గా తిరుగుతున్నా వారిని మనం సహించాలా హేళన చేసినా వారిని మనం సహించాలి ఎందుకంటే ప్రభు హృదయం వారి మీద ఉంది మన హృదయం కూడా వారి మీదనే ఉండాలి కాబట్టి ఈ నాలుగవ దూత బూర అంటే ఇంకా మీకు ఫైనల్ వార్నింగ్ ఇది దీని తర్వాత శ్రమలు ఆరంభం కాబోతున్నాయి అనేది చెప్తున్నాడు అంటే ఎప్పుడైనా చూడండి త్రీ అవకాశాలు మూడు బూరలు అంటే త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చెప్పినాకనే శ్రమ ఆరంభం అంటే శిక్ష ఆరంభం కాబట్టి నాలుగవ బూర అది ముగిస్తుంది శిక్ష అనేది స్టార్ట్ గాబోతుంది చెప్తున్నాడు కాబట్టి ఎట్లా ఎట్లా ఆరంభం కాబోతుంది చూడండి నాలుగవ బూర అంటే నాలుగవ దూత అంటే ఇంకొక ఇంకొక వార్నింగ్ ఇంకొక వార్నింగ్ అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వార్నింగ్ లో ఏం జరుగుతుంది అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపు వాటిలో మూడో భాగము కొట్టబడను అంటే అవి అక్కడి నుంచి కొట్టబడుతున్నాయి అంటే ఎవరో కావాలనే వాటిని కొట్టి పడేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి సారాంశం ముగింపులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా అర్థం సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఎక్కడ ఉన్నాయంటే ఆకాశం వాటి స్థానం అక్కడ కాబట్టి అక్కడ ఉండే ఏమిటంటే ఆకాశవాసులు అంటే ప్రభుని నమ్ముకొని ఆయన జీవించిన వాళ్లే అక్కడ ఉంటారు ఆకాశవాసులు అంటే భూమివాసులు అంటే ప్రభుని నమ్ముకుని వారు లేక సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు కానీ ఆకాశవాసులు అంటే బాగా తెలిసిన వారు దేవుని వాక్యంలో బాగా పలపడ్డవారు ఇంకో రెండో పాయింట్ గుణగణం ఏం చెప్తుంది వీరు ఒకప్పుడు ప్రకాశిస్తున్నారు అని చెప్తుంది ఆ వాక్యం ఒకప్పుడు ప్రకాశిస్తున్నారు ఇప్పుడు ప్రకాశం పోగొట్టుకున్నారు అంటే నీకు ప్రకాశం అంటే ప్రకాశం అంటే వెలుగు కదా వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది రక్షింపబడ్డ వారికి నేనే వెలుగునై ఉన్నాను కాబట్టి ఆయన వెలుగు నేర్చుకున్న ఈ లోకానికి వెలుగై ఆయన అంటాడు నేను ఈ లోకానికి వెలుగైనా అంటాడు నన్ను వెంబడించేవారు ఈ లోకానికి వెలుగులా ఉండాలా కాబట్టి మనం ఈ లోకానికి వెలుగు ముఖ్యంగా ఇస్రాయల్ పదేలు అంటే నేను ప్రకృతి సాధ్యమైన ఇస్రాయల్ పదే గురించి ఎప్పుడు మాట్లాడతలేను ఆత్మీయంగా ఇస్రాల్గా తయారు మన గురించే మాట్లాడతాం ఈ వాక్యాలు బైబిల్ వాక్యాలన్నీ మన రాయబడ్డాయి అబ్రాహ్మ సంతానం అంటే మనము రక్షింపబడ్డ మనము కాబట్టి అబ్రాహ్మ సంతానం అయి మనము అబ్రాహ్మ యొక్క చేయబడ్డ వాగ్దానాలన్నింటినీ స్వాధీనపరచుకున్న వాళ్ళం అవి నావి అని ధైర్యంగా చెప్పగలిగినాం ఎందుకు అంటే ఆయన మరణ భూస్థాపన పునరుదాన ద్వారా మనం ఆ రీతిగా వాటిని పొందుకోగలుగుతున్నాం అబ్రాహ్మ సంతానం ఎట్లయినాం క్రీస్తు పక్షంగా ఉండి దళితుల రాష్ట్ర పద్ధతి ప్రకారంగా కాబట్టి ప్రకృతి సహజమైన ఇష్టాల గురించి మనం ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడం ఒక రీతిగా మోసం ఉంటుంది ఆ యొక్క విధానంలో ప్రకృతి సహజమైన ఇష్టాలలో మోసపరమైన జీవితం ఎందుకంటే అది మొదటి నుంచి మోసంలోనే ఉంది దాని గురించి హైలైట్ చేయడం అవసరం లేదు కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయ ఇష్టాలుగా మార్చబడ్డ మనము ప్రకృతి సహజమైన ఇష్టాలుగా మార్చబడతామేమో జాగ్రత్తగా పరిశీలించుకోమంటాం ఆత్మీయంగా మారి తిరిగి వెనకాలకు వెళ్తావేమో ఐషావు లాంటి జీవితం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు మనకి మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్పబడ్డ ఆ యొక్క ప్రవచనం ప్రభు నోటి నుంచి అది యుగ సమాప్తిలో బహాటంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో ఇవి మూడు గుంపులు సూర్యుడు అన్నప్పుడు వేడి వేడి అంటే మొదటి నాలుగు గుంపులలో మొదటి గుంపు అది తేళ్లకు సంబంధించింది సూర్యుడు వేడి తేలు గరిస్తే వేడి కాబట్టి సూర్యుడు గుంపు అనేది తేళ్లకు సంబంధించింది దాని తర్వాత పక్షులకు సంబంధించింది ఓ రీతిగా అర్థం చేసుకోవాలా పక్షులు కూడా తేళ్ళకే సంబంధించింది ఎందుకంటే పొడుచుకుండేడు కాబట్టి వేడి మంట తేలు కాటు కూడా మంట కాటేసేది కాబట్టి పక్షులు పొడిచేడు కాబట్టి ఇవన్నీ ఒకటే ఆ ఆత్మీయమైన చిహ్నాలని అర్థం చేసుకోవాలి మనం కాబట్టి సూర్యుడు అన్నప్పుడు అది తేళ్లకి సాదృశ్యం చంద్రుడు అన్నప్పుడు అది సర్పములకి సాదృశ్యము నక్షత్రములు అన్నప్పుడు అవి గొప్పజనం సాదృశ్యం అంటే మతపరమైన క్రైస్తవులు కాంగ్రిగేషన్ క్రిందం కూర్చుండే వాళ్ళు కాబట్టి మొదటి రెండు గుంపులు మతపరమైన యాజకులు మోసకరమైన యాజకులు దేవుణ్ణి అమ్ము వీళ్ళందరూ తమ నాదు కొనివారం చూసిన గానీ మనం తమ నాదుని విడిచిపెట్టిన వారు అని చూసిన మన ధ్యానంలో రెండో పేద తమ నాదుని కూడా విడిచిపెట్టిన వారు వీళ్ళు కాబట్టి వీరు కేవలం పైటికి దేవుని బిళ్ళలాగానే కనిపిస్తారు కానీ వీళ్ళలో ఎట్టి వారు ఎట్టి పరిస్థితిలో ప్రభు ఆత్మ ఉండదు కాబట్టి ఈ మొదటి గుంపులు మొదటిది చంద్రుడు సూర్యుడు చంద్రుడు అంటే సర్పములు తేళ్లు దాని తర్వాత నక్షత్రంలో గొప్ప కాబట్టి గొప్ప జనము ఎప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాయన్నట్టు అంటే గొప్ప జనము వాటి చుట్టూ ఎదురుతూ అటు అటువంటి సహవాసం అయితే ఇవన్నీ ఒకప్పుడు ప్రభులో బాగానే ఉన్నాయి కాబట్టి చూడండి రక్షిపబడ్డ కొత్తగా అనుభవంలోకి వచ్చిన వాళ్ళందరూ అట్లనే వెలుగుతూ ఉంటారు కానీ రాంగ రాంగ రాజగురం గాడిదైందన్నట్టు సామెత ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆచారబద్ధంగా లోకాతీతంగా జీవిస్తూ శ్రమలు వచ్చినప్పుడు ఆ ఋతువాన్ని గురించి రూపాయంలో మనం చూస్తాం అవన్నీ విషయాలు అవి కూడా మూడు గుంపులు కనిపిస్తాయి మనకి నాలుగో గుంపులు కనిపిస్తాయి అండ్ నాలుగు గుంపులు కనిపిస్తాయి నాలుగు విత్తనాలు ఉంటాయి అక్కడ ఒక విత్తనాలు మూడతొప్పల పడడం ఒకటి తోవ పక్కన పడడము ఒకటేమో రాతి నేల మీద పడడము ఒకటి మంచి నీళ్ళ మీద అవ్వడం నాలుగు గుంపులు ఉంటాయి అక్కడ కూడా అవన్నీ కూడా అవి సర్పములు తేళ్లు గొప్ప జన సాదృశం మంచి నీళ్లబడ్డ వాళ్ళు మనం మనలాంటి వాళ్ళమంటే లక్ష నలభై నాలుగు వేల ఉంటాయి నాలుగో గుంపుది సర్వసంలకు పోతున్న గుంపు అది మంచిగా ఫలిస్తది అన్నట్టు కానీ మొదటి రెండు గుంపులు ఫలించలేవు ఫలిస్తాయి కానీ ఎండిపోతాయి ఎందుకు ఎండిపోతాయి మీకు తెలుసు అవన్నీ విషయాలు ఇవి కూడా అంతే కొంతకాలము ప్రభు కొరకు ప్రకాశించినాయి అంటే మొదట్లో రక్షింపబడ్డ కాలంలో పర్శురాత పొందుకున్న కాలంలో బాప్సం పొందుకొని ఆయన కొరకు సమర్పించుకొని ఉపాసాలుంటూ ప్రార్థనలు చేస్తూ వాక్యాన్ని వెతుకుతూ ఉన్న కాలంలో వెలుగుతూ ఉన్నారు కానీ కొంతకాలానికి వారు ప్రకాశింపకుండా పోతున్నారు అంటే వాళ్ళ వెలుగు వెళ్ళిపోతుంది వాళ్ళ నుంచి వారి వెలుగు వెళ్ళిపోవడం వలన వాటిలో మూడో భాగము కొట్టబడను కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు వెలిగింపబడవు నువ్వు కొట్టబడతావు అది ఆత్మీయ చిహ్నం ఆత్మీయ సత్యం ఆయన కొరకు వెలిగి వెలిగినంత కాలము ఆయన ఆయన నేను కాపాడుతూనే ఉంటాడు ఎప్పుడైతే ఆయన వెలుగు పోగొట్టుకుంటావో అప్పుడు నువ్వు వానికి దొరుకుతావు ఎందుకంటే నువ్వు చీకటి సంబంధి అయిపోతు నువ్వు చీకటి సంబంధి సమానంగా కలిసిపోతావు కాబట్టి చీకటి నుంచి వేరుపరచడం కొరకు నిన్ను వెలుగు సంబంధిగా తయారు నువ్వు నీ వెలుగును పోగొట్టుకుంటే నిన్ను కొట్టివేస్తాడు అక్కడ నుంచి నువ్వు ఆకాశానికి పనికిరావు లేక పర్లోకానికి పరలోక రాజ్యంలో నువ్వు నివసించడానికి నీకు యోగ్యత లేదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఈ మూడు గుంపులు ఒకప్పుడు ప్రభుకొరకు జీవించినాయి కానీ చివరికి వచ్చేపటికి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ వారు నిజంగా వెలుగుతలేరు కానీ ఆకాశవాసు కనిపిస్తారు అంటే ఆకాశవాసులు అంటే పైన కనిపించాయి కదా ఈ మూడు కాబట్టి దేవుడు దేవుని బిడల్లాగానే కనిపిస్తున్నాయి కానీ వాళ్ళలో దేవుని వెలుగు లేదు అందుకు వాళ్ళు కొట్టబడుతున్నారు అంటే పడద్రోయబడుతున్నారు ఇంగ్లీష్ ఇంకా ఇంకా బాగా చెప్పాలంటే పడదొరై కాబట్టి పోయిన వరకు ఈ పడదొరైబడము అన్న విషయాన్ని మనము ధ్యానం బాగా ధ్యానించినము ఈ రోజు మరి విషయాలు వారికి సంబంధించిన ధ్యానించబోతున్నాం ఈ పడద్రోయబడీ మనం ఎక్కడ చూస్తున్నాం చివరి కంటే సదము గొమరకా గురించి ధ్యానించినప్పుడు అక్కడికి ముగించిన వారం కాబట్టి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఆ పట్టణాలు ఏరీతిగా పడదొరయబడ్డాయి అన్న విషయాన్ని మనం ధ్యానించినం సదమ గొమర అంటే రెండు గుంపులవి దాని తర్వాత ఇరవై ఐదవ వచనం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అండ్ హీ ఓవర్ త్రూ దో సిటీస్ అండ్ ఆల్ ద ప్లెయిన్ కాబట్టి మూడు ఆ పట్టణములు దాని తర్వాత పట్టణంలో నివసించేవాడు గొప్ప జనం కాబట్టి చూడండి కాబట్టి పడద్రోవ భరణం అంటే చివరికి నాశనము కావడము అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు అయితే ఈ పడద్రోవ అనేది ఏందనేది మరి కొంచెం విశాలుగా మనం కొంతకాలం చాలా డీటెయిల్ గా ధ్యానించినాం అవి దేనికి సంబంధించినప్పుడు యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో మనం చూసినాం దాన్ని చాలా కాలం క్రిందట యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఈ ఓవర్ థ్రో అనేది ఏంటంటే అవి అక్కడ నుంచి పైకి ఎత్తబడినాయి పైకి ఎత్తబడి అక్కడ నుంచి క్రింద మీరు బాగా అర్థం చేసుకోవాలి పైకి ఏది తీసుకొని పోతుంది ఏది తీసుకొని చివరికి ఏది తీసుకొస్తుంది గాలి గాలి తీసుకెళ్తుంది ఏం గాలి అది సుడిగుండం సుడి గాలి కదా సుడి ఏం చేస్తుంది కింది నుంచి పైకి తీసుకెళ్తుంది ఆడితే వదిలేస్తే మా ఆడగలి కింద పడుతుంది అన్నట్టు సుడిగాలి మీద ఆరపడితే అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి చూడండి యోగ గ్రంథము ఇరవై ముప్పై అధ్యాయము తొమ్మిదవ అష్టంలో మరుగు స్థలం మరుగు స్థలం అని ఉంది అక్కడ తుఫాను వచ్చును చూడండి మరుగు స్థానం మరుగు స్థానం అంటే మీకు అర్థం చేయాలి ఇక్కడ ఇంగ్లీష్ లేదు మరుగు స్థానం అని ఇంగ్లీష్ లో ఆఫ్ ద సౌత్ అనుంది అంటే దక్షిణ దిక్కు నుంచి అని ఇక్కడ తెలుగులోనేమో మరుగు స్థలం అనుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద సౌత్ కమత్ ద వరల్డ్ విండ్ దక్షిణం నుంచి అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో తుఫాన్ అని లేదు తుఫాన్ అంటే సైక్లోన్ యాక్చువల్ గా కానీ ఇక్కడ వరల్డ్ విండ్ అని ఉంది విండ్ అంటే సుడిగాలి అని తెలుగుకి తెలుగు బైబుల్ ఇంగ్లీష్ వాళ్ళు చదువుతాడు ఇక్కడే మోసపోతా ఉంటాం బట్ సరే ప్రభు ఎందుకు మనకు అదిగా చూపిస్తారంటే మనకు తెలుసు తెలుగులో కూడా ఇంకొక ఆత్మీయ చిహ్నాన్ని జ్ఞాపకం చేయడానికి కొరకు చెప్తాడు అది తుఫాను కూడా సంబంధించింది తుఫాన్ ఏం చేస్తుంది అమాంతంగా ఎత్తుకొని పోతుంది అన్నట్టు అది కూడా చెప్తున్నాడు అది అర్థం చేసుకునే కాబట్టి మరుగు అంటే నువ్వు కనిపెట్టని సమయంలో అది నీ మీదకి వస్తుంది అనేది అర్థం తెలుగులో కానీ ఇక్కడ ఏముందంటే అవుట్ ఆఫ్ ద సౌత్ దక్షిణం నుంచి దక్షిణం నుంచి ఏమొస్తుందని నీకు తెలుసు ఉత్తరం నుంచి ఏమొస్తుంది కూడా మీకు తెలుసు మీకు చాలా కాలం కింద ధ్యానించడం మనము ఉత్తరం నుంచి ఏమో దక్షిణం నుంచి ఏమొస్తుంది అనేది కాబట్టి ఇప్పుడు చదవండి మనసారి మరుగు స్థలం నుంచి మరుగు స్థానం నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును చూడండి తుఫాను చలి దక్షిణము అక్కడ మరుగు ఇక్కడ సౌత్ అనుంది తెలుగులో చివరికి ఉత్తరం అనుంది ఉత్తరం అంటే నార్త్ కదా కాదు సౌత్ పోయింది తెలుగులో లేదు దక్షిణం లేదు కాబట్టి ఇంగ్లీష్లో దక్షిణం ఉంది అవుట్ ఆఫ్ సౌత్ అని ఉంది అవుట్ ఆఫ్ ద సౌత్ సమర్థ్ ద వర్ల్డ్ విండ్ అండ్ కోల్డ్ కోల్డ్ అవుట్ ఆఫ్ ద నార్త్ పడద్రోయపడడానికి ఇంకొక పదం ఏందంటే వరల్డ్ విండ్ అని రాయబడుతుంది ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి వరల్డ్ విండ్ అంటే ఫిఫ్టీ ఫ్రమ్ ఫిఫ్టీ ఫోర్ అంటే పెద్ద తుఫాను తర్వాత ఎర్ర సముద్రం తర్వాత తుఫాన్ అనే ఉంది రకరకాల పదాలు తర్వాత ఫిఫ్టీ 5486 లో ఏ ప్రిమిటివ్ రూట్ టు స్నాచ్ అవే స్నాచ్అవ్ అంటే లాక్కొని పోవడం గుంజుకొని పోవడం తర్వాత టర్మినేట్ అంటే ఎన్నటికి కనిపించకపోవడం పెరిష్ నాశనం కావడం అట్టర్లీ అంటే ఇంకా గ్యాపకానికి రాకుండా ఇంత మచ్చి కూడా కనిపించకుండా నాశనం కావడం కాబట్టి థ్రో అవే ఆర్ ఓవర్ అంటే ఎన్నటికి కనిపించకుండా నాశనం కావడం అన్నది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ మూడు గుంపులు ఎన్నటికీ కనిపించకుండా నిజంగా నాశనం అవుతాయి ఎందుకంటే మొదటి రెండు గుంపులు శాశ్వత నరకం పోతాయి మూడవ గుంపు అకాలంలో మరణిస్తారు వాళ్ళు వాళ్ళ లైఫ్ కంప్లీట్ కాకుండానే మరణిస్తారు గొప్ప జనం అందరూ మరణిస్తారు మనకు తెలుసు అది మినిసలు గర్ణించినాం వాళ్ళందరినీ శ్రమల గుండా ప్రభు పోనిస్తాడు అగ్నిగుండా పోనిస్తాడు పోయి బంగారం వెండిలాగా వారిని తయారు చేసుకుని బయటికి తీసుకొని వస్తాడు మనం జకర గ్రంథంలో మనం చూసినాం దాన్ని కాబట్టి ఓవర్ అంటే ఎన్నటికి కనిపించకుండా పోవడం లేక సమూలంగా సంపూర్ణంగా నాశనం కావడం అన్నదానికి జ్ఞాపకం చేస్తుంది పదం అందుకే ఏ రీతిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ మొదటి మూడు గుంపుల గురించి చెప్పబడేటప్పుడు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో రీతిగా ఇవి పడదొరబడుతున్నాయి ఏ రీతిగా మార్చబడుతున్నాయి ఇది మనం మత వార్త ఎరు నాలుగు కూడా చూస్తూ ఈ వాక్యాన్ని యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం అది అది చాలా మహా భయంకరమైన దినం అది ఎవరి దినము మన ప్రభుదే కదా యహోవదే కదా కాబట్టి ఆ దినం ఎట్లా ఉంటుంది ఆ దినానికి ముందు ద సన్ షల్ బి టర్న్ ఇంటూ డార్క్నెస్ అండ్ ద మూన్ ఇంటూ బ్లర్డ్ ముప్పై ఒకటే నన్ను చదువుతుంది థర్టీ వన్ అది సూర్యుడు తేజోహీనుడగును రక్త వర్ణంగును వర్ణం అనుంది అక్కడ కానీ ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్ అట్లా లేదు తెలుగులో ఇంగ్లీష్ చాలా తేడాలుంటాయి మనకి అందుకే కేర్ఫుల్ గా ధ్యానించాలి మనం ద సన్ షెల్ బి టర్న్ ఇంటూ డార్క్నెస్ కాబట్టి సూర్యుడు తేజోహీనుడగును చీకటి మాయమగును చంద్రుడు రక్త రక్తమాయమగును అనుంది ఇక్కడైతే మూన్ ఇంటూ బ్లడ్ సన్ ఇంటూ డార్క్నెస్ కాబట్టివర్ టర్న్స్ అన్నప్పుడు అర్థం ఏంటంటే సూర్యుడు చీకటి కమ్మును అంటే నల్ల చీకటి వెలుగును పోగొట్టుకున్నాను అంటే ప్రకాశం పోగొట్టుకోవడం అంటే చీకటి కావడం అర్థం అది అట్లనే మూన్ షెల్ బి డార్క్ ఎండ్ అండ్ ద స్టార్ డార్క్ ఎండ్ అని ఉంది టర్న్ ఇన్ టు డార్క్ ప్లేస్ అని ఉంది కరెక్టే వాటికి మరికొన్ని మనం విషయాలు చూస్తాం కొంచెం కిందికి వెళ్ళి మతయ్య సో ఒకసారి వెళ్ళండి మత్యయవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదు వర్షాలలో ఆ దినములు ఆ గ్రేట్ డేస్ ఆ శ్రమల కాలం ఎట్లుంటది అనేది రాయబడింది ఆ దినములు తక్కువ చేయబడకపోతే పోయినాడలా ఏ శరీరం చూడండి ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దిన తక్కువ చేయబడను ఇంకా ఇంకా ఇరవై మూడు ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు కన్నాడని చెప్పినడలా నమ్మకుడి అబద్దపు క్రీస్తులు అంటే అనేక మంది అనేది అబద్దపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకాయ్ చూడండి ఏర్పరచబడ్డవారు అంటే రక్షింపబడ్డవారు గొప్ప జనం అంతా రక్షణ పొందిన వాళ్లే కానీ అందరూ మోసపోతారు అని ఎందుకు ఎప్పుడు ఎందుకు మోసపోతారు మనం పోయేవరం కూడా చూసినాము వాడు మతే మన ప్రకటన గంధము ప్రణాదాలు ఆ విషయాన్ని ఏ రీతిగా వాళ్ళు మోసపోతారు వాడు ఆ ఘట సర్పము నోట్ల నుంచి జలాన్ని కక్కుతుంది ఆ ఆ జలము గొప్ప జనం కాబట్టి గొప్ప ఆ జలంలో పడి మోసపోతారు జలం దేనికి సంబంధించిందంటే మృత జలం అంటే అంత అబద్ధమైన బోధ కాబట్టి సాతానుడు అబద్ద బోధని ప్రపంచమంతటా విస్తరింపజేసినప్పుడు వీళ్ళందరూ దాని ద్వారా మోసపోతారు ఈవెన్ ద వెరీ ఎలక్ట్ షాల్ బి డిసీవ్డ్ దే షాల్ డిసీవ్ ద వెరీ ఎలెక్ట్ ఏర్పరచబడిన వారు కూడా మోసగించబడతారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తా దేవుడు ముందుగానే హెచ్చరించిన మతపరమైన జీవం అంతా మోసపోతుంది అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆ దినంలో ఎందుకు తక్కువ చేయబడుతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మనం అనుకోవచ్చు సాధారణంగా తక్కువ చేయబడుతుంటే ప్రకృతి సహజంగా నిజంగానే తక్కువ ఉంటాయా ఐదు నెలలను మనం జనించినాం ఐదు ఐదు నెలలే ఉంటుందా కాబట్టి తక్కువ చెబడడం ఏంది అనేది మనం కొంచెం క్విక్ గా జనించేస్తే అది మనకి ఇంకా శాశ్వతంగా మన మైండ్లో ఉండిపోతుంది తక్కువ చెబడడం అనేది జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఏముందంటే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ దీంట్లో ఏముందంటే షార్ట్ ఎండ్ లేక షార్ట్ ఎండ్ అంటే తక్కువ చెప్పడం షార్ట్ ఎండ్ అంటే టు డాక్ అని టు డాక్ అంటే డాక్ అంటే మీకు తెలుసు బోర్ అంటాం దాన్ని కోట్ల బోన్ ఉంటుంది కదా దాన్ని డాక్ అంటారు యాక్చువల్ గా అదే రీతిగా డాక్ అనే రకరకాల పదాలకు మీనింగ్స్ ఉంటాయి మనం ఇక్కడ మటుకు డాక్ అనే చెప్పబడింది షార్ట్ అంటే డాక్ అని చెప్పబడింది అంటే ఆ బోర్ లాగా ఉండబోతుంది తర్వాత ట్వంటీ లో ఏముందంటే టూ కర్టైల్ తగ్గించబడను ఉపమాన రీతిగా ఇంగ్లీష్లో ఏముందంటే టూ చాస్టైజ్ అని చాస్టైజ్ అంటే దండించడం అనుంది కాబట్టి షార్ట్ అంటే దండించడం అనేటిది అర్థం ఇక్కడ చెప్తుంది ఈ వాక్యం జేమ్సాన్ నెంబర్స్ చూడకపోతే ఎప్పటికీ అర్థం కాదు షార్ట్ అండ్ అంటే నిజంగానే తగ్గు చేయబడతాయి ఏమో దినములు అనుకుంటున్నాం కానీ ఇవి దినములు తగ్గు చేయడం కాదు ఆ దినములు వీళ్ళు దండించబడతారు అనేది దాని అర్థం షార్ట్ అండ్ అంటే కాబట్టి మీకు తెలుసు గొప్ప ఏ రీతిగా దండించబడుతున్నారు వారు శ్రమల పోక తప్పదు అన్న విషయాన్ని ఇవి ఈ ఈ జేమ్స్ జ్ఞాపకం చేస్తుంది మనకి దోజ్ అంటే ఆ దినములు అన్నప్పుడు అనే పదం ఆ దినములు 1565, సిక్స్టీ ఫైవ్ జేమ్స్ట్రాంగ్ నెంబర్స్ జేమ్స్ట్రాంగ్ నెంబర్ ఏమంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఏముందంటే ఆ దినములు దోస్ డేస్ అనే బదులు ఇక్కడ ఏముందంటే వారి దినములు అని చెప్పబడుతుంది ఇక్కడ దేర్ డేస్ అని చెప్పబడుతుంది అండ్ ఎక్సెప్ట్ దేర్ డేస్ షుడ్ బి షార్ట్ దేర్ షుడ్ బి నో ఫ్లెష్ బీ సేవ్డ్ కాబట్టి దోస్ డేస్ అనేది ఎవరికి సంబంధించిన అంటే వాళ్ళకి సంబంధించినాయి ఎవరికి సంబంధించినవి గొప్ప జనానికి సంబంధించినవి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా అందుకని సామెతల గ్రంథము పదవ అధ్యాయంలో ఈ తక్కువ చేయడం అనేది మరీ విశేషంగా దేవుడు మనకు బయలుపరుస్తుంది చూడండి ఇరవై ఏడవ వచనంలో యహోవాతులు కలిగినట దీర్ఘాయువు నాకు కారణము కాబట్టి చిరకాలము చిరకాలము ప్రభుత్వం పాటు నివసించే వారు ఆ రీతికి ఉంటారు అంటే అర్థం అది దీర్ఘాయువు అంటే శాశ్వతంగా ఉండబోయేది అనేది కానీ చాలా మంది దీర్ఘాయువు అంటే ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతుతారు బ్రదర్ మీరు అంటారు అది కానీ కాదు అర్థం అది ఎందుకంటే ఇవి పాతవి గతించినవి సమస్య కృతమైనవి వీటిని ఆత్మీయరీతిని అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యలని కాబట్టిహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును కాబట్టి షార్ట్ ఎండ్ అంటే తక్కువైపోవడం తగ్గించబడడం వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ వారి కాలాలు ముగించుకుంటారు అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏ రీతిగా తక్కువైపోతా చెప్పండి ఆయన దండిస్తే ఎట్లుంటుంది ఈ పరిస్థితి ఆయన దండిస్తే ఆయన శిక్షిస్తే ఎట్లుంటుంది ఆయన శిక్షకి మను ఎదుర్కోలేం భరించలేమన్నట్టు అంత భయంకరపడది ఆయన శిక్ష ఆయన ప్రేమించే దేవుడు కానీ నువ్వు ఆయన ప్రేమ ధృనీకరిస్తే తప్పదు అన్నట్టు అందుకే కీర్తన గ్రంథము నూట అధ్యాయము కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఇరవై నుంచి ము ఇరవై మూడు వర్షాలలో విషయాలు మరో దీర్ఘంగా జ్ఞాపం దేవుడు ఈ తగ్గించబడడం అనేది దినములు ఎట్లా తగ్గించబడతాయి అనేది చిరసలలో ఉన్న వారి చావులకు విధింపబడిన వారిని విడిపించినకును ఆయన చూడండి తన ఉన్నతమైన పరిశుధాలయం నుండి వంగి చూచిన వచ్చే తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలను ఏందో చూడండి ఏమి రాయబడవలను చూడండి సృజింపబడబో జనము యహోవాను స్థుతించను కాబట్టి భవిష్యత్తులో రాబో తరాల తరాలకు కూడా ఇది అర్థం కావు లాగునా ఇవన్నీ మన కొరకు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు అని చూడండి ఇంకొక వచనం కిందికి పోయాక చూడండి నేను ప్రయాణం చేయాణం లోకమే అరణ్య మార్గం మనం నివసిస్తుంది అరణ్య మార్గం ఈ అరణ్య మార్గంలో మన ప్రయాణం ఎట్లుందనేది ఇక్కడ చెప్పబడుతుంది ఇది కేవలం గొప్ప ఆ రీతిగా ప్రార్థన చేస్తారన్న విషయాన్ని మనకి వాక్యంగా జ్ఞాపం చేస్తుంది కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఇరవై వచనం నేను ప్రయాణము చేయన నా బలము కృంగజేసెను ఎవరు ప్రార్థన చేస్తారు ఇట్లా గొప్ప జనం రోజు ఒకరోజు దాని తర్వాత నా దిన కొద్ది పరచెను షార్ట్ అంతేనా ఇంగ్లీష్ లో హీ వీక్ ఎండ్ మై స్ట్రెంగ్ ఇన్ ద వే హీ షార్ట్ మై డేస్ ఇది గొప్ప ప్రార్థన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నట్టు వారి దినంలు తక్కువ చేయబడ్డాయి అనేది సంవత్సరం నా దినంల మధ్య అంటే నా కొరకు ఎంతైతే ఆయుష్ పెట్టినవో దానికంటే ముందు నన్ను తీసుకుపోవద్దు అనే ప్రార్థన చేస్తున్నారు కానీ గొప్ప జనం అందరూ ఆయుష్ కంటే ముందే వెళ్ళిపోతారు పిల్లలు ఉండొచ్చు పెద్దలు ఉండవచ్చు ఎటువంటి వాళ్ళని ఉండొచ్చు ఎందుకంటే దేవుని దృష్టిలో ఆయు ఆయుష్ వయసు కాదు ముఖ్యమైన దేవుని దృష్టిలో నీ హృదయం ముఖ్యమైన నీ ఆత్మీయ స్థితి ముఖ్యమైన ఆత్మీయమైన జీవము ముఖ్యమైంది కాబట్టి కీర్తన గ్రంథము ఇరవై యాభై ఐదో అందులో కూడా ఆ యొక్క విషయం గురించి రాయబడింది ఎవరు ఆ రీతిగా తగ్గించబడతాయి ఎవరి దినములు తగ్గించబడతాయి మనం ఏమనుకుంటున్నాం కేవలం గొప్ప కదా ఇప్పుడు చూడండి కొంచెం కింది పోయే కొద్దీ ఏముంటుందో బట్ యాభై అధ్యాయము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఇరవై మూడవ అర్షంలో దేవ నాశనకూపంలో నీవు వారిని పడవేదు ఇది దావిదరాజు ప్రార్థన చేస్తుండడు కాబట్టి మన ప్రార్థన కూడా అట్లనే ఉంటుంది మనకు తెలిసింది ఈ రోజు మన ఈ రోజు నుంచి మన తెలిసి విషయాలు ఎవరు ఆ రీతిగా ఉంటారు అయితే చూడండి దేవ నాష్టకూపంలో నీవు వారిని పడద్రోయిదవు పడవేయుదవు అంటే పడవేయబడంటే అక్కడి నుంచి పైన పడిపోవడం కదా అక్కడి నుంచి కొట్టివేయబడ్డారు ఓవర్ కింద దాని తర్వాత సుడిగాలి వారిని ఎట్లా కొనిపోయింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ఏ రీతిగా పడద్రోయిదువు చూడండి ఇప్పుడు మొదటిది రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు వారి ఆయుషు ఇప్పుడు నరుని ఆయుషు డెబ్బై దింది బైబుల్లో కానీ వారి ఆయుష్ ఏంటి ఈ దీని వాక్యం ప్రకారంగా సగం కూడా ఉండదు థర్టీ ఫైవ్ అని చెప్తున్నాడు దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు దావిద్ర చెప్తున్నాడు దావిద్రానికి అర్థమైంది వాక్యం సరే ఆయనకి తెలవకపోవచ్చు భవిష్యత్తులో తరంలో భవిష్యత్తు కాలంలో ఏ రీతిగా గుంపులు ఉండబోతున్నాయి వారి ఆయుష్ ఇట్లా తగ్గిపోతుంది అని అనుకుంటున్నాడు ఆయన ఆత్మలోనే వీటిని గ్రహించగలుగుతుంది కానీ ఇది ఎవరికి సంబంధించిన ఆయన తెలియదు ఆయన కేవలం భక్తిహీనలే అనుకుంటున్నాడు కానీ మనకు తెలుసు ఆ భక్తిహీనలు ఎవరైనా రక్త అపరాధులు మీరు అర్థం చేసుకోండి రక్త అపరాధులు అంటే కయును గురించి మీకు తెలుసు కయూనుంచి స్టార్ట్ అవుతుంది కదా రక్తం రక్తం చిందించడం కాబట్టి రక్త అపరాధి కయును దాని తర్వాత మనం చూస్తాము ఇస్రాయల్ పిల్లలని మీదికి అమాలయకులు వచ్చినప్పుడు వారిని శత్రువులకు అప్పగించింది ఎవరు ఏషావు ఏషావు సంతతి వారు ఏషావు సంతివారు ఏం చెప్పారంటే అమాలేఖకులకి ఇదిగో ఇక్కడ దాచుకున్నాడు ఇదిగో అక్కడ దాచుకున్నాడు చూపించి వారిని అప్పగించారు అంత భయంకరంగా తన సహోదరుని పిల్లలే కదా కాబట్టి ఏషాగు సంతతి రక్తాపరాధం ఉన్నది వాళ్ళలో కాబట్టి ఏషావు సంతతి అన్నప్పుడు మీద అది ఏదోము ఏదో అనేది ఎర్రనిది ఏషాగు ఎర్రనివాడు అన నచ్చింది కూడా ఎర్రనిది ఏంటది చిక్కుడు చిక్కుడు గింజలు ఎర్ర ఎరుపు అంటే రక్తం శారీరకమైన జీవితము ఏషావుది కాబట్టి రక్తాపరాధులంతా ఎర్రనివారు లేక ఎర్రదేముంటుంది అదేనా ఏ జీవి అది తేలిక్ సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం ఎరుపుది కాబట్టి రక్త అపరాధులు తేళ్ళకు సాదృశ్యం తర్వాత వంచకులు వంచకులు అంటే ఏంది మోసం చేసేవారు ఒక మాట చెప్పి ఇంకొక మాట మీద ఉండేవాళ్ళు కాబట్టి తేళ్ళు అవి సర్పములు మోసం అన్నట్టు సర్పం ఇది నిజమా అని చెప్పింది ఫస్ట్ టైం కదా కాబట్టి ఈ రెండు గుంపులు రక్తాపరాధులు వంచకులు అంటే సూర్యుడు చంద్రుడు రెండు గుంపులు అవి దాని తర్వాత మనం నక్షత్రాల నుంచి మాట్లాడతాం రక్తపరాధులను వంచకులను సగము కాలమై బ్రతకరు సగము కాలం అయినా బ్రతకరు నేనైతే నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అంటే ఏంటంటే నేను శాశ్వత కాలం నీతో పాటు ఉండబోతున్నాను ప్రవ్వా అని చెప్పేది ఇది మూడో ఇది నాలుగో గుంపు ఈ నాలుగో గుంపుకి ఇవన్నీ కనిపిస్తాయి మీరు బాగా అర్థం చేసుకోండి ఎక్కడ పోయినా మన మీద స్పెషల్ అని చెప్పుకుంటలేం మనము ఆయన ప్రేమ ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇవి చూడగలుగుతున్నాం అటువంటి కన్నులు మనకి ఇచ్చిన మనం ఈ లోకం గురించి ఈ లోకంలోని వస్త్రాన్ని చూస్తే మనము ఆయన ఇచ్చిన ఈ కన్నులు ఆత్మీయమైన ఎందుకే ప్రవ్వా నా కనులను కాపాడినైనా నా చెవులను కాపాడినైనా నా నోరుని కాపాడు ప్రభావా అన్న ప్రార్థన మనకు అవసరం ఎందుకంటే వాటి ద్వారా వీటిని మనం చూపిస్తున్నాడు అవి వినేటట్లు మన చెవులను తయారు చేస్తున్నాడు మీరు భర్దం చేసుకుంటున్నారు మీరు ఇవి అనేకలకి బయలుపరచబడలేదు మనకెందుకు స్పెషల్గా బయలుపరచబడుతుంది మన దగ్గర స్పెషల్ అనాయిటింగ్ ఉందని కాదు అది ఆయన ఇష్టం అది నా మీద ఎంత అనాయింగ్ ఉందో నాకు తెలియదు ఆయనకి తెలుసు మీ మీద ఎంత అనాయింటింగ్ ఉందో మీకెటో తెలుసు సంవత్సరం మీద ఉన్నట్టు ఆయన తెలిసిందా ఆయన మీద చాలా పవర్ఫుల్ ఉండే ఆ అభిషేకం కానీ ఏం ఆయన గుర్తుపట్టగలిగ చివరికి గుర్తుపట్టలేకపోయిన అంతా పోగొట్టుకున్నాను అనుకున్నప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు గొప్ప జనం సాదృశ్యం సంసం కూడా వాళ్ళకన్నీ తెలుసు అయినా కానీ చివరికి అన్ని పోగొట్టుకున్నాక అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారని నేను అంత పోగొట్టుకున్ననే ఆశీర్వాదం సంసం కూడా అంతే అంత పోగొట్టుకున్న నేను ఆయన అభిషేకం ఆయన ఆత్మ నుంచి వెళ్ళిపోయిందే అని అప్పుడు గుర్తుపడుతున్నాడు ఇదంతా రిపీట్ అయితా ఉంటది తిరిగి తిరిగి తిరిగి తిరిగి మన కాలంలో ప్రపంచాత్మకంగా ఇవన్నీ జరగబోతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ రెండు గుంపులు ఏదీ వంచకులు అంటే ఇంగ్లీష్లో బ్లడ్డీ బ్లడ్ పీపుల్ అంటారు మనం యాక్చువల్గా బ్లడ్ ఫెలో అంటే కొంచెం కోపం కష్టతరంగా ఉంటుంది కదా మనం తిరితే ఎట్లా యూ ఫెలో అంటే కష్టం ఉంటుంది అక్కడ అర్థమే ఉంటుంది ద బ్లడీ అండ్ ద డిసిట్ ఫుల్ మెన్ అని ఉంది కాబట్టి బ్లడ్డీ అంటే రక్తాపరాధులు అంటే రక్తం చిదించేవారు వీళ్ళు తర్వాత డిసిట్ఫుల్ అంటే మోసగించే వాళ్ళు ఈ రెండు గుంపులు వారి ఆయుష్ షార్ట్ అండ్ డే డేస్ ఆర్ వారి ఆయుష్ టక్కున తగ్గిపోతుంది అని రెండు గుంపులు మీకు తెలుసు తేళ్ళు సర్పములు లేక సర్పములు తేళ్లు ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ గుంపుల గురించి ప్రసంగి ఏడవ అధ్యాయము పదేడవ వచ్చినం ప్రసంగి ఏడా ఐదా ప్రసంగి బ్రదర్ నేను కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలా కరెక్టా ప్రసంగి అంటే ఎక్లిసియాస్టీస్ కదా ప్రసంగి ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రసంగి ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చనం అధికముగా దుర్మార్గపు పనులు చేయుము బుధిహీనంగా తిరగవద్దు నీ కాలానికి ముందు నువ్వు వెళ్ళా చనిపోతావు కాబట్టి ఇక్కడ కూడా రెండు గుంపులు ఉన్నాయా ఒకటి ఏం గుంపది దుర్మార్గపు పనులు చేసేది రెండవది బుధిహీనత ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దుర్మార్గము పనిచేసేది అంటే మంచి మార్గం నుంచి తప్పించేది దుర్మార్గం కదా దుర్మార్గము దేనికి సంబంధించింది బుద్ధిహీనత దేనికి సంబంధించింది దుర్మార్గత అంటే బాగా అర్థం చేసుకోండి ఏ గుంపు మొదటిది ఏ గుంపు నీకు ఎట్లా అర్థం చేసుకుంటావు సర్పంలో ఏ గుంపు తేళ్లు ఏ గుంపు నువ్వు వాటిని అర్థం చేసుకోవాలా సర్పంలో గుణగణం ఏంది తేళ్ల గుణగణం ఏంది అది జాగ్రత్తగా తీసుకోవాలా ఎందుకంటే సర్పము లీడర్లాగా ఉంటుంది తేళ్లు దాని అనుసరు లాగా ఉంటాయి ఎక్కడ పోయినా కానీ మనం కాలం మొదలుకొని మన కాలం ముగించేంత వరకు కూడా సర్పంలో ఎప్పుడు లీడర్స్ లాగా ఉంటాయి తేళ్ళు అనే అనుచరులు లాగా ఉంటాయి అనమాట కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అధికంగా దుర్మార్గపు పనులు చేయ వాడు ఎవడు దుర్మార్గము అంటే సత్యమైన మార్గం నుంచి తప్పిపోయిన వాడిని దుర్మార్గం కాబట్టి మన ప్రభు మార్గం నుంచి తప్పిపోయినవాడు కదా ఎవరు మంచి మార్గం నుంచి తప్పిపోయిన వాడు అంటే దుర్మార్గం దేవుని మార్గం కాకుండా వేరే ఒక మార్గం ఇది సైతాను మార్గం నేనే మార్గం అన్నప్పుడు ఆయన కాకునే వేరొక మార్గం ఉంది అది సైతాను మార్గం కాబట్టి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళు సైతాన్ అనుచరులు కాబట్టి వాళ్ళు సర్పములతో పోల్చబడుతున్నారు కాబట్టి బుద్ధిహీనంగా తిరగవద్దు అంటే తిరిగే వీళ్ళు ఎందుకు తిరుగుతారు చెప్పండి బుద్ధిని ఎందుకు తిరుగుతారు అటు ఇటు ఈ లోకంలో తిరిగేటోళ్ళు ఎందుకు తిరుతాం అంటారు చెప్పండి ఏదో సంపాదించుకుందామండి కాబట్టి తేల బుద్ధి అది అన్నట్టు తేలబుద్ధి ఏంటంటే వాడికి అధికారం ఇవ్వగానే ఎక్కడ పోతే పోయి దోచుకుంటారు తేల గుణగణం కాబట్టి ఈ రెండు గుంపులు వాళ్ళలాగా నువ్వు ఉంటే అని చెప్తున్న నీకు హెచ్చరిక ఇది ప్రసంగి ప్రసంగిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ ప్రభు మనకి చాలాసార్లు ఎన్నో విషయాలు చూపించింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రవచనల్ తిరిగి తిరిగి రప్పిస్తాడు ప్రసంగి అక్కడ స్టార్ట్ అయింది మన సేవ జీవితం మన వాక్య పరిపరిచయం ప్రవచనల్ తిరిగి తిరిగి రప్పిస్తా అన్నాడు అంటే ప్రవచనాలు చాలా మంది ఏమన్నా ప్రపంచంలో బైబుల్ స్టడీస్ ఏమనుకుంటుంటే ప్రవచనల్ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇంకా వాటి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెట్స్ అన్ని కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా ఉన్నాయి ఇంకా ముగింపుని ఇంకా ఆరంభంగానే ఉన్నాయి యోగుల గ్రంథంలో అనేది ఉదాహరణకి అంతే అందరి మీద ఆత్మను కుమరిస్తాడు ఆ ప్రవర్నం ఆరంభమైంది ఎప్పుడు ఆరంభమైంది రెండు సంవత్సర క్రితం ఆరంభమైంది కడవరి వర్షకాలం అంటే ఇంకో మన కాలంలో ముగించబోతుంది అది ఫైనల్ సీలింగ్ అంటాం దాని మనం కాబట్టి ఆ ప్రవచనాలు ముగింపు టైంలో మనం ఉంటున్నాం అంత డెప్ ట్గా నీకు ఏ బైబుల్ కాలేజెస్లో ఏ థియాలజికల్ కాలేజెల్లో ఎవరు చూపించలేరు ఎందుకంటే వాళ్ళకి అవి అనుగ్రహించబడలేదు ఏ కామెంటరీస్ లో కూడా మనకి కనిపించవు మనకు అనుగ్రహించే ప్రభు ఎందుకంటే మన మీద ఆయన ప్రేమ ఉంది మనం కూడా ఆయన ప్రేమిస్తున్నాం కాదు యథార్థత్వంతో నిస్వార్థతో మనం ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఆయన నుంచే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఎక్కడెక్కడో పరిగెత్తి కాదు కాబట్టి మీరు అనుకోవాలి ఇప్పుడు బుద్ధిహీనులు అంటే ఎవరు మత్య్య సువర్ తిరిగిన ఇరవై ఐదు మీరు ఎప్పటికీ కదా బుద్ధి లేని ఎవరు మళ్ళా గొప్పజనమే కదా గొప్పజనమే బుద్ధిగల కనికలు కూడా ఉండే తేడా అదే బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కనికలు పర్లోకరాజని దేనితో పోల్చాలా పది మంది కనికలతో పోల్చాలా అని చెప్తాడు ప్రభు ఉపమానంలో చెప్తూ ఐదు మందికి బుద్ధి ఉంది ఐదు మందికి బుద్ధి లేదు కానీ కన్యకలే అంటే రక్షణ పొందిన కన్యక అంటే పరిశుద్ధంగా జీవించారు ఆయన కొరకు సమర్పించబడ్డ జీవితాన్ని కన్యక జీవితం అంటాం ఇద్దరు కన్యకలే కానీ ఐదు మందికి బుద్ధి ఉంది ఐదు మందికి బుద్ధి లేదు ఎందుకు బుద్ధి లేదు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళు మీకు అర్థమవుతుందా బుద్ధి ఎందుకు పోతుందో ప్రభుని వెంబడి బుద్ధి జ్ఞానములు సర్వసంబలు ప్రభులోనే గుప్తం ఉంటే ప్రభుని విడిచిపెట్టి అక్కడ ఇక్కడ తిరిగితే బుద్ధి పోతుంది ఉన్నది కూడా పోతుంది అది అందుకు వీళ్ళ కాలాలు త్వరగా ముగించుకుంటారు అందుకే గొప్ప గొప్ప జనము వారి ఆయుష్ సంపూర్తి కాకముందే ఈ లోకంలో ముగించుకుంటారు వాళ్ళ కాలాలు వాళ్ళ ఆయుషులు ఇక్కడ సరే మనం ఎక్కువ కాలం బ్రతకాలని ఇచ్చుకుంటే మనకి ఏం ఆశ అర్థమవుతుందా ఆయన ఎంతకాలం బ్రతికింపజేస్తే అంతకాలం బ్రతుకు బతుకుతాం ఇప్పుడు నేను చెప్పిన చాలాసార్లు మీకు ఈ విషయం ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ప్రొఫెసర్ తొంభై ఏళ్లకి చనిపోవాలనుకున్నాడు ఎందుకంటే ఆయనకి అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇంతకాలం బ్రతకాల నాకు ఏమీ ఉంది నా లైఫ్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ లేదు నాకు అనుకుంటున్నాడు అన్ని ఉన్నా కానీ ఏమి లేనిలాగా ఆయన ఫీల్ అవుతున్నాడు అందుకు చనిపోవాలనుకుంటున్నాడు ఒక ఏజ్ అయినాక చాలామంది నేను వృద్ధులతో మాట్లాడతాడు ఇదే విషయం ఇంకా నేను బ్రతికే లాభం నేను ఎప్పుడు పోతాను ఈ లోకం నుంచి నా కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోతాను ఇట్లాంటి మాటలు మాట్లాడుతాను నాకు తెలుసా చాలా మంది ఇట్లనే మాట్లాడినారు నేను ఇంకా బ్రతికే లాభం అంటే వాళ్ళకి ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు అన్ని చూసేసినాను ఇంకా చూసేది లేదు ఈ లోకంలో అంత అయిపోయింది అన్న ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి అంటే నేనంటే వృద్ధాప్యలో రావాలి నా ఇంట అట్లాంటి మైండ్ వృద్ధాప్యలో రావాలి అటువంటి మైండ్ బ్రతికే ఏం లాభం చూడండి నువ్వు ఎందుకు బ్రతుకున్నావు అనేది విషయం నీకు అర్థం కాకపోతే ఏం లాభం అంతే కదా మనకైతే ఒక పని అప్పగించబడింది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశి సువార్త ప్రకటించండి అది ఒకటి చేయకుండా అన్నీ చేస్తున్నాం ఏం లాభం సర్వస్వం సంపాదించుకొని వాళ్ళు ఆత్మ అనుభట్టుకునే వాటికి ఏం క్రైస్తవ జీవితం అట్లా ఉందా లేదా చెప్పండి వారు సర్వస్వం సంపాదించుకుంటున్నారు ఆత్మ అనుభట్టుకుంటున్నారు చివరికి ఇది ఈ వాక్యాలన్నీ దానికి సంబంధించినవి అందుకే వేదనతో ఇవన్నీ చూపిస్తుండే ప్రవచనాలు నువ్వు సంపాదించుకుంటున్నావు సర్వస్వం సంపాదించుకుంటావు యునైటెడ్ స్టేట్స్ పోతావు మస్తు డబ్బులు సంపాదించుకుంటావు ఇక్కడికి వచ్చి భూములు ఉంటావు అక్కడే ఉండిపోతావు ఈ భూమి ఎవరు చూసుకోడు ఎవడో కబ్జ్ చేస్తాడు ఇదే సమస్య కదా అదే జరుగుతుంది ఆ నుంచి నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటావు అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా ఇదే అయిపోయింది అక్కడ డబ్బులు బాగా సంపాదించుకుంటున్నావు ఏం చేయలేకు తెలియదు విచ్చలివిడిగా జీవిస్తూ ఉంటారు ఒక చూడండి ఒకసారి వారి ధనము వారికి దేవత అయిపోతుంది వారి ఆహారం అది కడుపు ఆహారం వారికి తిండి వారి దేవత అయిపోతుంది తిండిని పూజిస్తారు కదా మనం అట్లా పూజించాం దేవునికి వదనాలు చెప్తాం అంతే కాబట్టి ఇటువంటి వారు బుద్ధులేని కన్యకలు కూడా వారి ఆయుష్ త్వరగానే హాఫ్ కూడా కాదన్నట్టు అనే విషయాన్ని జ్ఞాపని వారి కాలానికి ముందు వారు చనిపోతారు బుద్ధులేని కన్యకల గురించి చిన్నమీరాలకు సంబంధించిన వాక్యం మనం ఎన్నిసార్ంచినాం ఆమె సంతవేలు దెబ్బలు తిని రావాల్సిన స కాబట్టి బుద్ధులేని కన్యకలు గొప్పజనానికి సాదృశ్యం బుద్ధిగల కన్యకలు లక్షా మంది సాదృశ్యం ఎందుకంటే బుద్ధిగల కన్యకలు గుర్తించి ఆయన వచ్చే టైం ఆ సూచనలు గుర్తించారు అందుకు వాళ్ళ దేవుడిని చక్కపరచుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు కురికి నిద్రించినారు నిద్రించడం అంటే చల్లబడడం జీవితం ఆత్మీయ జీవితంలో చల్లబడడం సత్యం నుంచి బడి రావడం కానీ బుద్ధి గల వారి దివుటిని చక్కపరచుకున్నారు చక్కపరచుకోవడం ఏం చెప్పండి నీ అవి వత్తిలు అంటారు ఒత్తిల్ అన్ని సరి చేసుకోవాలా వాటికి నల్లగైపోతే అది కాలిపోయి బూడిదవుతుంటే దాన్ని తీయాలా దాని తర్వాత దానికి కొంచెం పైకి లాగాల దాని తర్వాత ఆయిల్ జూసుకోవాలా ఆయిల్ సరిగా అది వెలుగుతా ఉంటుంది అన్నట్టు అది సరి చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు వెలగల దీపం దేనికి సంబంధించింది వెలుగునివ్వడానికి గల నువ్వు ఆయనను వెలుగుని ధరించుకొని ఈ లోకంలో వెలగాల అది బుద్ధిగల జీవితం ఇదే వెలుగుని ధరించుకోవడం అంటే వాక్యాలు స్వీకరించి వాటిలోని సత్యాన్ని గ్రహించి జీర్ణం చేసుకోవాలి వాటిని నువ్వు నెమరేసుకోవాలా ట్వంటీ అవర్స్ ఇట్లా నెమరేసుకోవాలి అప్పుడే నీ నోటి తగులుతా మనకి ఎన్నిసార్లు తగులుతా ఉంటాయి ఈ వాక్యాలు ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వీటిని చూస్తున్నాం మనం ఇంకా అవి కల్బినేషన్ అట్టమే ఇంకా ఫైనల్ దశకు వచ్చేసినవి అన్ని వాక్యాలు వాటి పనులు అవి ముగించుకొని ఆయన సన్నికి వెళ్ళిపోవాలి అన్ని వాక్యాలు అందు కొరకు అవన్నీ దిగొస్తున్నాయి మన కాలానికి ఇప్పుడు అవన్నీ నెరవేరే టైంకి మనం చదమవుతున్నాం ఈ కళ్ళ ముందు జరుగుతున్న ఇవన్నీ అమాంతంగా చూడండి ఎవడు గురితరగని సమయం అంత నిమ్మలంగా ఉంది అంత యథావిధిగా ఉంది అనుకుంటాడు ఎవడు గురితెరగని సమయంలో జలపాలం మంచి వాళ్ళందంగా ఉండిపోయాయి అలాగనే మనిషికు మనం కాబట్టి గొప్పచన పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంటుంది ఇప్పుడు సరే ఇప్పుడు నేను మీకు పోయినవరం ఈ వాక్య నేను చూపించిన ఒకసారి ఇక్కడ మరోసారి నేను మీకు అవి చూపించేస్తే ముగిస్తున్నాను అది నాలు నాలుగవ బోరకు సంబంధించిన బోధ ఇప్పుడు త్వరగా ముగించబోతున్నా మనం చూడండి మొదటి కొనితలు రాసిన పత్రిక మొదటి కొనితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఈ వాక్యం ఈరోజుకి మీకు కంప్లీట్గా అర్థమైపోవాలా చాలాసార్లు ధ్యానించిన ఈ వాక్యాన్ని ఇక మీద టా ఎప్పటికీ మీకు అది డౌట్ ఉండడానికి వీల్లేదు చూడండి మొదటి కొరితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ నుంచి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకట ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు ఎవరడినా చెప్పలేరు కానీ పభుమానికి ఎప్పుడూ చూపించింది విషయాలు ఆల్ ఫ్లెష్ నాట్ ద సేమ్ ఫ్లెష్ అండ్ స్టార్ట్ అవుతుంది వాక్యం బట్ దేర్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లెష్ ఆఫ్ మెన్ అనదర్ ఫ్లెష్ ఆఫ్ బీస్ట్ అనదర్ ఆఫ్ ఫిషెస్ అండ్ అనదర్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ నాలుగు రకాల మాంసం గురించి చెప్పబడింది కదా అంతేనా కాబట్టి ఇది ఎట్టి ఆహారానికి సంబంధించిన వాక్యం అయితే కాదు దీనికి సంబంధించిందంటే నలభై వచనంలో దానికి క్లూ ఇస్తున్నాడు అర్థం చేసుకుంటే బాడీస్ టెరెస్ట్రియల్ సెలస్యల్ అంటే ఆకాశం ఉండేది టెరెస్ట్రియల్ అంటే భూమి ఉండేది మొదటి కొరితలు రాసిన పత్రిక మొదటి కొరతలు రాసిన పత్రిక అధ్యాయము ముప్పై వచనం నుంచి నలభై వచనం వరకు మొదటి కొంత రాష్ట్ర పత్రిక పదిహేనో అధ్యయనం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటం వరకు మనుషు మాంసం వేరు మృగమాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు మరియు ఆకాశ వస్తు రూపం కలవు ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు భూ వస్తు రూపంలో మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రంలో మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రం కలదు కదా మృతుల పునరుద్ధానము అలాగే కాబట్టి మృతుల పునరుధనంలో కూడా రకరకాల వేదములుంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు పౌలు ద్వారా మృతుల పునరుధనం అలాగే శరణము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరణంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరణం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరణం కూడా ఉన్నది మొదటి మనుషుడు జీవించి ప్రాణియాయనని వ్రాయబడినది కడపటి ఆదము జీవింపజె ఆత్మయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుషుడు భూ సంబంధి అయి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పర్లోక నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టిన ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే పర్లోక సంబంధి ఎట్టివాడో పర్లోక సంబంధం అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పర్లోక సంబంధి పోలికయు ధరింతుము చాలా బాగుంది కదా వాక్యం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కొరంతి సంఘం లో చెప్పిండీ వాక్యాలు మొదటిగా ఏంటంటే పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ మనం ఏం చూస్తున్నాం మనుష మాంసం వేరు మాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు అని చెప్తున్నాడు తర్వాత ఆకాశ రూపములు కూడా ఆకాశ వస్తు రూపములు రెండింటికి సంబంధించిన విషయాలే మనం అటు పెనవారిని ధ్యానించిన అందులో మొదటిగా పక్షులు పక్షులు సూర్యునితో పోల్చబడతాయి కాబట్టి పక్షి అన్న సూర్యుడు ఒకటే ఇవి భూసంబంధమైనవి ప్రతి మూడు గుంపులు భూసంబంధమైనవే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏ మూడు గుంపులు పక్షులు చేపలు మృగములు కాబట్టి అంటే సూర్యుడు మొదటి గుంపది తర్వాత చేపలు అంటే చంద్రునితో పోల్చబడ్డాయి అవి గొప్ప జన సమూహం దాని తర్వాత మృగములు నక్షత్రంతో పోల్చబడ్డాయి అది రెండవ గుంపు భక్తిహీనత మొదటి రెండు గుంపులు భక్తిహీన గుంపులు మూడవ గుంపు మల్టీట్యూడ్ అది రెండింటి మధ్యలో ఉంటది ఎప్పుడు మొదటి గుంపు పక్షులు సూర్యునికి సంబంధించింది మూడవ గుంపు మృగములు నక్షత్రాలకు సంబంధించింది రెండింటికి మధ్యలో గోపజనం ఉంటుంది ఎప్పుడు అటు ఇటు అటు ఇటు తిరిగేదన్నట్టు గోపజనం కాబట్టి వీటికి సంబంధించిన విషయాలే మనం ధ్యానిస్తున్నాం ఈ మూడు గుంపులు అది ఉపమాన రీతిగా చెప్పబడినది కానీ ఇప్పుడు సూర్యుడు సూర్యుడు పైలున్నాడు కానీ అది భూ సంబంధమైంది ఎందుకంటే అది శారీరకమైంది అది దోచుకుంటేది పొడుచుకుంటేది అన్న విషయాన్ని ఆ పక్షులు జ్ఞాపకం చేసినాయి కాబట్టి పొడుచుకుంటేది వేడికి సంబంధించింది ఇవన్నీ ఒక భూసంబమైన గుంపు తర్వాత మృగములు పడిపోయిన నక్షత్రములు భూసంబంధమైన గుంపులు వీటి రెండింటికి మధ్యలో ఉందే చేపలు అది చంద్రుని పోలి పోలి ఉన్నది చంద్రుడు రక్తవర్ణం కావడం కాబట్టి చేపలు చంద్రుడు ఒకటే గుంపు అవి గొప్ప జనానికి తర్వాత ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలలో ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కంబలి వల్లే నలుపాయను చంద్రబింబము అంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వల్లే తొలగిపోయేను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరవ ముద్ర ఆరవ ముద్ర మరియు నాల్గవ బూర తో పోల్చబడుతుంది ఇవి మనం ఇంతకుముందు అంత ధైర్యంగా ఎప్పుడు ధ్యానించాలి కొంచెం కష్టతరమైనది ఏ ముద్రకి జరగాల్సిన విషయాలు ఏ బూర ఊదినప్పుడు జరుగుతాయి సో ఏ ఏ ముద్ర ఏ బూర కలిసి ఉంటాయి ఆ విషయాలు మనం ఇంత డీటెయిల్ ఎప్పుడు ధ్యానించాలి కొంచెం కష్టతరమైనది ఒకరోజు దేవుడు ప్రేరేపణిస్తే మనం చూస్తాం మొదటి ముద్రకి ఏ బూరకి వర్తిస్తాయి జరిగే సూచనలు అదొకటి మనం కొంచెం డీటెయిల్ గా ఎప్పుడు ధ్యానిస్తాయి కానీ ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం ఆరవ ముద్రను విప్పినప్పుడు నాలుగవ బుర సంబంధించిన విషయాలు జరుగుతా ఉంటాయి మీరు నాలుగవ బురలు చూస్తుంటే ఏమేమి జరుగుతాయి చూడండి సార్గో బురలు ఏం జరుగుతాయి ఇప్పుడు ఆరో ముద్ర విప్పినప్పుడు జరుగుతున్నాయి వాటితో కంపేర్ చేసుకుంటే ఒకటే రీతి కనిపిస్తా ఉంటాయి అన్నట్టు అట్లా మనం ముద్రలు మీకు నేను ఇస్తాను మీకు అవకాశం మీ పర్సనల్ టైం లో మీరు అవి వెతుక్కోం ఆ రీతిగా మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది ఏ బూర ఊదినప్పుడు అవి జరుగుతున్నాయి చెక్ చేసుకుని మీరు ఏం చేస్తారు నోట్స్ రాసుకోండి మొదటి బూరకి మొదటి ముద్రకి ఏ బూరకి సంబంధం రెండో ముద్రకి ఏ బూరకి సంబంధం మూడో ముద్రకి ఏ బూరకు సంబంధం అవి నువ్వు రాసుకుంటే నేను నడిపిస్తాను ఇక్కడ దేవుడు అటువంటి సేవలో అటువంటి బోధలో కానీ మీరు జాగ్రత్తగా ఒక పేపర్ పెన్సిల్ తీసుకొని చెక్ చేసుకోండి మీరు డీటెయిల్ గా నేను చేసుకుంటాను కానీ ప్రతిసారి నేనే చేసుకోలే ఎందుకు మీరు కూడా నేర్చుకోవాలి కదా ఆ విధానం అనేది చెప్తున్నాను నీకు సూచన ఆ ఆ విధానం కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నాం సూర్యుడు ఏ రీతిగా కంబలి కంబలి వల్లే నలుపైతాడు సూర్యుడు కంబలి వల్లే అంటే సూర్యుడు తన వెలుగును అర్థం కంబలి అంటే తెలుసు మీకు అది బెడ్షీట్ లాగుంటది కదా కంబలి అంటే దుప్పటి కంబలి అంటే దుప్పని యాక్చువల్లీ అయితే శాట్ క్లాత్ అంటారు శాక్ క్లాత్ అంటే అవో రీతిగా శాలువా ఇంకో రీతిగా ఇట్లా కట్టుకునేదాన్ని కూడా కంపలి అంటారంట ఇంగ్లీష్ లోనే ఉంది క్లాత్ ఆఫ్ హెయిర్ కంబలి అంటే ఆ గుర్రపు జుట్టుతో కట్టారు గొరె పొచ్చు గొరెబుచ్చుతో ఇక్కడ హెయిర్ అండ్ ద మూన్ బీకేమ్ అండ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ ఫెల్ అన్ టు ది అర్త్ ఈవెన్ ఫిగ్ ట్రీ అంజునకు చెట్టు నుంచి అకాల ఫలంలో ఏరీతిగా రాలినయో నక్షత్రంలో కూడా భూమి మీదకి పడిపోయిన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఒకటే దానికి సూచిస్తున్నాయి ఈ మూడు గుంపులకు సంబంధించినప్పు మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మత్యసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో ఆ దిన శ్రమ ముగిసిన వెంటనే కాబట్టి ఇది ఈ నాలుగవ ముద్రదే నాలుగవ బుర్రదేం సంబంధించిందంటే శ్రమలు అంటే హెచ్చరికలన్నీ ముగించినాక శ్రమ ఆరంభం ఏ రీతి అంటే స్టార్ట్ అయితే మనకు తెలుసు ఒక విషయంగా శ్రమ స్టార్ట్ అయ్యి అక్కడ ఎండు కాదు అక్కడ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తా ఉంటది ముందుకు వెళ్తా ఉంటది మళ్ళీ ఇంకొక శ్రమ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది అన్ని జమ అయి వచ్చి అంత మరణిస్తారు అది విధానం అక్కడ మనకి అది చూడండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే నాలుగవ ముద్రకు సంబంధించిన నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు అంతకు ముందు మూడవ బూరకు సంబంధించిన విషయాలు కాబట్టి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే ఏంటంటే మూడవ ముద్రకు జరిగిన అంశం ముగించిన టైంకి నాలుగవ ముద్రకు సంబంధించిన స్టార్ట్ అయితాయి అని చెప్తున్నాడు అక్కడ ఆ దినముల శ్రమ అంటే మూడవ ముద్రకు మూడవ బూరకు సంబంధించిన విషయాలు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియాడు ఆకాశం నుండి నక్షత్రం ను రాలను ఆకాశం అందరి శక్తులు కదిలింపబడును ఇక్కడ అవి మనం చూస్తున్నాం సూర్యుడు చీకటి సూర్యుడు ఎందుకు అమ్ముతాడు అంటే కంబలి వల్లే కాబట్టి ఆ వాక్యము ఈ వాక్యం చీకటి సూర్యుని కమ్మును అంటే సూర్యుని గమినాక చీకటి ఏమవుతుంది అది కంబలి వల్లే నలుపు చంద్రుడు కాంతిని పోగొట్టుకుంటాడు తర్వాత ఆకాశం నుండి నక్షత్రం ఏది అంజునప్ప పాండు రాలినట్లు దాని తర్వాత ఇంకొక విషయం ఉంది అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆకాశమండలి శక్తులు కథలింపబడు అది మనం ప్రభు చెప్తుండే అది మనం అక్కడ చూస్తలేదు కానీ మనం దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మూడు గుంపులు కాకుండా సైతాను శక్తులు అన్ని వార్త అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఆకాశమంది శక్తులు ప్రభు చెప్తుండే విషయం ఆ మూడు గుంపులు ఈ లోకంలో పడిపోయినాయి అంటే దేవుని దృష్టిలో అవి పడిపోయినాయి అంటే ఇంకెండీని లేని రీతిగా పడిపోయినాయి ఆ మూడు గుంపులు కానీ ఈ మూడు గుంపులతో పాటు దుష్ట శక్తులు కూడా జమ అయిపోయినాయి అన్న విషయాన్ని మన ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తుండడు నాలుగవ సమయంలో అడిషనల్ గా ఒక పాయింట్ జ్ఞాపకం చేస్తుంది దేవుడి రోజు తర్వాత ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ముగిసిన వెంటనే అంటే ఆఫ్టర్ అంట ఇంగ్లీష్ లో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అంట ముగిసిన వెంటనే కాబట్టి ఆఫ్టర్ గురించి కొంచెం డీటెయిల్ గా రాయబడింది ముప్పై మూడు ఇరవై నంబర్స్ ప్రకారంగా థర్టీ త్రీ Properly denoting accompaniment amid together అంటే డినోటింగ్ అంపెనీమెంట్ అంటే అర్థం ఏంటంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అంటే అన్నిటి అన్ని కలుసుకొని అన్ని కలుపుకొని వస్తాయి అని చెప్తున్నా టుగెదర్ అంటే అన్ని కలుసుకుంటాయి అన్నట్టు ఈ మూడు గుంపులు అన్నాడు కదా సన్ మూన్ స్టార్స్ ఈ మూడు గుంపులు ఒకేసారి పడిపోవడము దాని ఆ ఆకాశ మందలి శక్తులు కదిలిపబడు అన్ని ఒకేసారి జరుగుతాయి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అంటే అర్థం అది జేమ్స్టా నంబర్స్ చూపిస్తుంటు తర్వాత సూర్యునికి సంబంధించిన విషయాలు కొన్ని మనం కొంచెం స్పీడ్ గా చూస్తాము అప్పుడు అది ఆ రికార్డింగ్ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాం సన్ సూర్యుడు సన్ కదా జర్మయ పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇది మనం చూసినాం మీకు మరోసారి రిఫ్రెషింగ్ లాగా ఎన్నిసార్లు చూసినా ఎండింగ్ అది తిరిగి మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటది నిర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇది మీరు ఎన్ని సార్లు ధనించుంటారు చూడండి ఏడుగురిని కని స్త్రీ క్షీణించుచున్నది ఇది ఒక ప్రవచనం ఈ ప్రవచనంలో కేవలం ఏడుగురిని ఎందుకు కనింది స్త్రీ ఎనిమిది ఎందుకు కావద్దు తొమ్మిది ఎందుకు కావద్దు పది ఎందుకు కావద్దు ఇప్పుడు మీరు ఆత్మీయ దృష్టి అందండి స్త్రీ అంటే క్రైస్తవ సంఘము ఏడు దేనికి సంబంధించింది ఏడు సంఘాలకు సంబంధించింది అవి ఎక్కడున్నాయి ప్రకటన గ్రంథంలో దానికి ముందు అపోస్ల పౌలు అపోయిన పౌలు కాలంలో కూడా ఏడు సంఘాలు ఆయన ఆయన సేవ చేసిన సంఘాలు అవి కాబట్టి ఆ ఏడు సంఘాలని కలిగిన స్త్రీ అంటే మతపరమైన జీవితం కదా క్రైస్తవ జీవితం ఆ ఏడు సంఘాలను కలిగిన స్త్రీ క్షీణించుచున్నది అంటే ఇప్పుడు క్రైస్తవ సంఘము క్షీణించుచున్నది ఇంగ్లీష్ లో ఏమని ఉంటారు చెప్పండి నేను చదువుతున్నా రీ దట్ హ్యాత్ బోర్డ్ సెవెన్ లాంగ్వేష్ క్షీణించడం అంటే లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ లో షీ దట్ హ్యాత్ బోర్డ్ సెవెన్ లాంగ్వేజ్ లాంగ్వేష్ షీ హాత్ గివెన్ అప్ ద గోస్ట్ ఇప్పుడు తెలుగులో ఏముందో చూద్దాం ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించున్నది ఆమె ప్రాణము అంటే అది గతం కదా అంటే జరిపోయిందని చెప్తున్నాడు ఆమె ప్రాణము విడిచి ఉన్నది కాబట్టి మొత్తం జరిపోతారు అన్న విషయాన్ని ఆ ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది పగటి వేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి ఉన్నది పగలు సూర్యుడు ఉంటాడు కదా కాబట్టి ఆమె గుంప ఆమె ఎట్లుంది పగటి వేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి ఉన్నది అంటే చీకటి అయిపోయింది ఆమె జీవితంలో వెలుగు లేదు పగటి వేలంటే వెలుగు సమయం వెలుగు సమయంలో కూడా ఆమెకు చీకటి అంటే వెలుగు పొందుకుండే సమయంలో కూడా చీకట్లనే జీవించింది అని చెప్తుంది వాక్యం ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఆయన ఆయన తిరిగి వచ్చినప్పుడు సిగ్గుపడతారంట లూపా శివార్తాల ప్రభు చెప్తాడు నా తండ్రి ఎవరైతే నానామును బట్టి సిగ్గుపడతారో వారిని బట్టి నేను నా తండ్రి ఎదుట సిగ్గుపడతాను అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసిడు ఆమె సిగ్గుపడి అవమానం ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రుల ఎదుట కత్తి పాలు వారిలో శేషించిన వారు ఎవరు వారిలో శేషించిన వారి చిన్న గుమ్ వారి కట్టిపోతున్నాడు కదా కాబట్టి వారిలో శేషించిన వారిని తమ శత్రుల ఎదుట కత్తి పాలు ఇదే యహో వాక్కు కాబట్టి సూర్యునికి సంబంధించిన బోధ ఇది కదా ఆ సూర్యుని గుంపుల నుంచి మిగిలిన వారు వీళ్ళు గొప్ప జనం అనేది వాళ్ళని అందరినీ కతిపాలు చేస్తా ఉంటున్నాడు దేవుడు క్షీణించడం లాంగ్వీత్ ఫైవ్ థర్టీ ఫైవ్ నంబర్స్ ప్రకారంగా ఏముందంటే డిఆర్ఓపీ డ్రూప్ అంటే బై ఇంప్లి కాబట్టి అంటే దుఃఖం సలపడం ఎప్పుడు చనిపోతున్నాయి కదా దుఃఖం చలిపేది లాంగ్వేషత్ అంటే క్షీణించడం అంటే రోగానికి సాదృశ్యము దుఃఖము సలపడానికి సాదృశ్యము తర్వాత బలహీనంగా కావడము నిస్సహాయత స్థితికి దిగచ దిగజారడం కాబట్టి సూర్యునికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం ఇక్కడ యాకవ పత్రిక మొదటి అధ్యాయము సూర్యునికి సంబంధించిన బోధ ఇది సూర్యుడు పదకొండులో సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూపము దాని స్వరూప సౌందర్యం నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోవును ప్రయత్నములలో వాడి వాడిపోవును కాబట్టి సూర్యునికి సంబంధించిన విషయమే మనం ధ్యానిస్తుంది ఇక్కడ సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును కాబట్టి గడ్డి అంటే గోపజన సాదృశ్యం సూర్యుడు అంటే తేలక సాదృశ్యం దాని స్వరూప సౌందర్యం నశించును అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును పన్నెండవ వచనంలో గొప్ప జనము ఎట్ల శ్రమల పాల్గొన శోధన సహించుడు అతను శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందు వాళ్ళందరూ మరణించి హత సాక్షులై ప్రభు సన్నిధికి చేరినాక అప్పుడు వాళ్ళు జీవ కిరీటం పొందుకుంటారని వాకింగ్ చేసింది దాంతో మనము చంద్రునికి సంబంధించిన విషయాలు ముందు చూసుకుంటున్నాం చంద్రుడు అంటే ఎవరనేది మొదటి పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవం పదిహేడు నుంచి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలం వచ్చినది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదేలిన వారి గతి ఏమవును మరియు నీతి మంచుడే దుర్లభమైతే భక్తిహీనులు భక్తిహీనుడు ఇను పాపి ఇక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించు పనవాలేదును కాబట్టి శ్రవణలో పోయే వాళ్ళు చివరికి వాళ్ళ ఆత్మలు దేవుని ఏ రీతికి అప్పగించుకుంటా అని చెప్తున్నారు గొప్ప గురించి కానీ పద్దెనిమిదవ వర్షంలో ఏం చెప్తుందంటే నీతిమంతుడు రక్షింపూట దుర్లభం ఎందుకు స్వనీతిని ఆధారపడితే రక్షింపట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి అవి రెండు గుంపులు మొత్తం మూడు గుంపులు ఉన్నాయి నీకు పద్దెనిమిదవ నీతిమంతుడు భక్తిహీనుడు పాపి ఇవి మూడు గుంపులు అన్నట్టు కాబట్టి భక్తిహీనత అంటే దేనికి సంబంధించింది పాపి దేనికి సంబంధించింది భక్తుల నుంచి దిగజారు వాళ్ళు భక్తిహీనులు అంటే భక్తుల నుంచి పడిపోయిన వాళ్ళు పైనుంచి క్రిందకు పడిపోయిన ఎవరు వాళ్ళు పర్లోకం నుంచి క్రింద పడిపోయినవాడు లూసిఫర్ సైతాన్ కాబట్టి సర్పం కాబట్టి భక్తి నుంచి హీన స్థితికి దిగజారిన వాళ్ళని సర్పంలతో వాక్యం పాపి అంటే తేలతో పోల్చబడుతుంది ఎందుకంటే వాడు దోచుకునేవాడు అంతా పాపం చేస్తున్నాడని దోచుకునేవాడు అని కాబట్టి నీతి రసింపట దుర్లభం అంటే గొప్ప జనము సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు అంటే నీతి మంత్రులు అంటే అర్థం ఏంటంటే స్వనీతిని ఆదరం చేసుకున్నారు అంతా నాకు నిమ్మలంగానే ఉంటుంది లేదంటే ధీమా గురడం కాబట్టి అటువంటి నీతి మంత్రుల గురించి మాట్లాడతలేదు యాక్చువల్గా అయితే నిజంగా నీతి మంత్రులు అయితే మాట ఖచ్చితంగా రసింపబాట వాడే కదా ప్రీస్ పిఎస్ నందవాదిలేదని వాక్యమంత్రి ఆ నీతి గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఈ ఈ ఎవరు చెప్పండి నీతిమంతుడే రసింపబోట దుర్లభం అంటే ఎటువంటి నీతి భక్తిహీనులతోనూ పాపులతోనే సహవాసం చేసేవాడు వీడు కాబట్టి అటువంటి వాడు రచిమండ దుర్లభం అయితే సర్పం తేళ్లు ఎక్కడ నిలుస్తారు ఆయన ఎదుట ఆయన లెవెడప్పుడు ఎవరు లెవణ రెండు గుంపులు కాబట్టి నాలుగవ గుంపులు ఉండాలను ఏంటి దేవుని చిత్త ప్రకారం సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న మనం ఆల్రెడీ అప్పగించుకున్నాం గొప్ప జనము సెకండ్ లెవెల్లో అప్పగించుకుంటారు కాబట్టి చంద్రుడు ఏ రీతిగా వాళ్ళందరూ శ్రమల గుండబోతున్నారనేది అది జ్ఞాపకం వాక్యం తెలుగులో దుర్లభం అనుంది గానీ ఇంగ్లీష్ లో స్కేర్స్లీ బీ సేవ్డ్ అనుంది కష్టతరంగా బహు కష్టతరంగా అంటే దుర్లభం అంటే బహు కష్టతరంగా కాబట్టి జేమ్స్టాంగ్ నంబర్స్ లో థర్టీ ఫోర్ థర్టీ త్రీ దాని వేరియేషన్ థర్టీ ఫోర్ లో విత్ డిఫికల్టీ బహు కష్టంతో తర్వాత కష్టపడి బహు కష్టపడి శ్రమ పడి విత్ మచ్ వర్క్ విత్ మచ్ వర్క్ బహు కష్టపడి వాళ్ళు ప్రభు చెంతకు వస్తారు వాళ్ళ ప్రాణాలట్టుకోవడం అనేది కాబట్టి ఏ రీతిగా వాళ్ళు వస్తారు చంద్రుడు సమస్య పోదా మతయసు వార్త పదమూడవ అధ్యాయము మతయసు వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వాళ్ళ గురించి వాళ్ళు ఏ రీతిగా ప్రభు అప్పుడు నీతి మంతులు అంటే శ్రమల నుంచి బయటకు వచ్చిన అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజలెదురు చెవుల గలవాడు వినుగాక కాబట్టి వీళ్ళు ఏ రీతి ఉంటారు వీళ్ళందరు హత అప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్నారు వచ్చి పర్ణవ రాజ్యంలో సూర్యుని వల్లే తేజరితారు అంత వరకు వారికి వెలుగు లేదు ఎందుకంటే చంద్రుడు రక్తవర్ణం అయినప్పుడు వాళ్ళకి వెలుగు ఉండదు అన్నట్టు గొప్ప వెలుగు ఉండదు అన్నట్టు చెప్తున్నాడు ఇది ఎవరికి అర్థం కావాలా చెవులు గల వాడు వెలుగుగాక అంటే ఎందుకు చెప్తున్నాడు ఇది ఎవరికి అర్థం కావాలా వాళ్ళకి అర్థం అవుతుంది నీకు చెవులు చెవులు లేకుంటే అర్థం కావాలంటే ఆ కాబట్టి ఏషయా గ్రంథము ముప్పై అధ్యాయం ఏషయా గ్రంథము ముప్పై ముప్పైఅవ అధ్యాయం ఇరవై ఐదు వచనాలు యశాగ్రంథము ముప్పై ముప్పై అవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో ఏ రీతిగా ఈ గొప్ప జనము గోపురంలు పాడు మహా హత్య దినమున గోపురము అంటే నీకు తెలుసు మందిరం కదా గోపురం అంటే మందిరం కాబట్టి మందిరంలన్నీ పడిపోతాయి ఇని ఈ ప్రవచనం చెప్తుంది గోపురంలు పాడు మహా హత్య దినము హత్య దినం అంటే ఒక రీతిగా మహా అంటే ప్రపంచం అంతటా జరిగేది అన్నట్టు అది మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులు నదులను పారును ఏం ఏం వాగులు నదులు మహాహత్య అంటే మళ్ళీ ఏం పార్తాయి రక్తం ఎట్లా వాగులను నదులను పారును ఎక్కడ ప్రతి పర్వతం మీదను ప్రతి ఉన్నత ప్రతి కొండ మీదను ఎత్తైన ఎత్తైన ప్రతి కొండ మీదను కాబట్టి కొండల మీదనే కదా మందిరాలు అసలే అది ఎక్కడ ఉన్నా గానీ పర్లేదు అక్కడ చెప్తుండ్రు రకరకాల విషయాలు చెప్తున్నాడు గోపురంలో పడును పర్వతం మీద పడును ప్రతి పర్వతం మీద పడును ప్రతి ఎత్తైన కొండ మీద పడును అంటే అది ప్రపంచం ఎక్కడ ఉన్నా గోపురంలన్నీ పడిపోతాయి పడిపోయి మహా హత్య హత్య అంటే ఓరణ చంపాల కదా ఓరణ చంపనే హత్య అంటారు బట్ వీళ్ళందరు చంపబడతారు అనేది మరోసారి యశయభక్తులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చంద్రుడు రక్తవర్ణం కావడం అర్థం ఏంటంటే గొప్ప అందరూ హతసాక్షులు అవుతారు దేశమంతా ప్రపంచం నదుల్లాగా ఏరుల్లాగా వాగుల్లాగా రక్తం పారును యహోవ తన జనల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండును సూర్యుని ప్రకాశము ఏడు వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినది యహోవ నామము దూరం నుండి వచ్చినది ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఆయన నాలుక దహించు అగ్నించాలే వలే ఉన్నది కాబట్టి ఆయన వచ్చే ఆయన రాకడా సంబంధించిన విషయం ఇది ఆయన ఎటువంటి కోపంతో తిరిగి వస్తున్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వచ్చి ఏం చేస్తాడు మొదటి రెండు గుమ్లని నరికి పాతంలో అగ్ని వేస్తాడు ఎందుకంటే అవి ఎప్పుడు కూడా ఆయన కొరకు ఫలించలేదు అన్న విషయాన్ని అవి జ్ఞాపకం చేస్తున్నాయి అన్ని గోపురాలు పడిపోతాయి అది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అన్ని గోపురాలు పడిపోతాయి ఇప్పుడు నక్షత్రాలకు సంబంధించిన విషయాలు తీసుకుంటే నేను అనుకుంటే ఆ నాలుగవ బురకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మరి నక్షత్రాలకు సంబంధించిన విషయం ఉపాధ్యాయ గ్రంథము మొదటి అధ్యాయం ఒకటే ఒకటే అధ్యాయం ఉంటది అందులో మూడు నాలుగు ఉపాధ్య గ్రంథము ఉపాధ్య అంత పుస్తకం ఈ యొక్క ఒకటే అధ్యాయం ఇది ఇందులో ఇది కంప్లీట్ గా ఏషాగు సంతానం గురించి ఏషాబు ఏదో సంతానం ఏదో జనముల గురించి రాయబడిన ప్రవచనం ఇది ఉపాధ్య ఏదో మనుషులు ఎట్లా జీవించారు అంటే సంతానం వాళ్ళు ఎట్లా జీవించు ఎక్కడ జీవించు వాళ్ళు జీవించిన విధానం ఏంది వాళ్ళని ఎందుకు దేవుడు శిక్షిస్తాను శాశ్వతంగా శాశ్వతంగా వాళ్ళని శిక్షిస్తాడు కాబట్టి ఎందుకు శాశ్వతంగా శిక్షిస్తానన్న విషయం కూడా ఇక్కడ ఉంది ఉపాధ్యాయులో ఏషావు మీద ఎందుకు దేవుడు అంతగా ద్వేషాన్ని ఏర్పరచుకున్నాడు అనేది కూడా ఇక్కడ ఉంది ఆయన జ్యేష్ఠతపు హక్కుని అమ్మినందుకు కాదు ద్వేషం ఏషావు మీద ద్వేషం తన సహోదరుల మీద అతను ఎనితిగా మోసగంచి సహోదరుల ప్రేమని ఎందుకు ఎట్లా తృణీకరించి విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మూడవ వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆశ్రుడయ్యుండి కొంట సందులలో నివసించేవాడు నన్ను నన్ను క్రిందకి పడద్రోయగ గలవాడు ఎవడు అని అనుపలు వాడ నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతాయి కాబట్టి ఇది సైతాని సాదృశం కదా సైతాను గుణగణమైంది వాడి కూడా హృదయంలో గర్వం వచ్చింది వాడు ఉన్నతమైన పర్వతం ఏదన్నాడు సభా పర్వతం కదా ఉన్నత సభా పర్వతం అక్కడ ఉన్నవాడు వాడు అక్కడ నుంచి పడద్రోహపడ్డాడు అనేది ఇక్కడ వాక్యం ఇది కూడా దానికి సంబంధించింది కాబట్టి ఏది అయితే సైతాను అక్కడి నుంచి పడద్రోయపడి వాడి కూడా అక్కడనే పడద్రోయపడుతున్నారు ఇవి తిరిగి నెరవేరుతున్నాయి అవే విధానాలు అన్నట్టు సైతాను దేవుడి సన్నిధిలో ఉన్నవాడు ఎట్లా పడద్రోయబో వాడు ఏదైనా ఉండే ఉంది కదా వాక్యం మనం చూసినాం ఏదో వనంలోనూ అన్నాడు కాబట్టి ఏదో వనంలో కూడా వాళ్ళు మంచిగా ఉండే తను మళ్ళీ ఎట్లా పడిపోయాడు ఇవి ఇవన్నీ ఆత్మీయ సూచనలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా గొప్ప జనం పడిపోయినరు నక్షత్రాలు పడిపోయినట్టు నిజంగా నక్షత్రాలు పడిపోయినవి కానే కదా ఇవన్నీ మీ మనుషుల జీవన విధానాలు ఎట్లా ఉన్నాయనేది ఇది హెచ్చరిస్తుంది కాబట్టి పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినావు అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును కాబట్టి నక్షత్రముల గురించి మాట్లాడుతుండ్రు నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను కాబట్టి నక్షత్రములు అంటే గొప్పజనం సదృశ్యం ఒక రీతిగా చెప్పాలంటే కానీ గొప్పజనము మధ్యలో ఏషావు సంతానం ఉంటుంది ఇది ఎర్రది అంటే తేళ్లకు సంబంధించింది ఏషావు అంటే తేళ్లకు సంబంధించింది ఎర్రని వాడు కాబట్టి తేళ్లు ఎర్రగుంటాయి కాబట్టి కాబట్టి ఈ నక్షత్రముల మధ్యలో వీళ్ళు వాళ్ళ నివాసము స్థావరాలు ఏర్పరచుకున్నారు ఏదో మీరు కాని ను నక్షత్రం మధ్యలో ఉన్నా గాని ను క్రైస్తవ మధ్యలో లేక క్రైస్తవుల మధ్యలో నివసించినంత మాత్రాన నువ్వు రక్షణ పొందిన ఆ విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నువ్వు ఎక్కడ అనేది కాదు నువ్వు నక్షత్రం మధ్యలో కట్టినను అచ్చట్టుండి నేను నిన్ను క్రింద పడవేతును కాబట్టి గొప్ప ఏ రీతిగా పడవే అనేది ఇది సూచనలాగా చెప్పబడుతుంది నక్షత్రంలో కూడా పడిపోతే కదా వాక్యం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్నత స్థితిలో ఉన్నాయి రక్షిపబడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థితిలో ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ ఎప్పుడైతే నీ హృదయంలో గర్వం వస్తుందో నువ్వు అక్కడి నుంచి పడిపోతావు అంటే ఎందుకు గర్వం వలన వచ్చేది ఏంటంటే నీ హృదయంలో గర్వం వస్తే దేవుణ్ణి ధిక్కరించడం అన్నట్టు గర్వించడం అంటే ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కావు కదా నీకు స్పెషల్ పవర్ కూడా లేదు నువ్వు ఒక సామాన్య మనిషి అంతే కాబట్టి నువ్వు దేవునితో సమానం చేసుకోవడం అది గర్వానికి సంబంధించింది లేక దేవుడు నువ్వు ఏం చేసుకుంటావు అనేది గర్వించడం అన్నట్టు దేవుణ్ణి సవాల్ చేయడం అంటాం కాబట్టి సవాల్ చేసే వాళ్ళు గర్వించే వాళ్ళు అందరూ పడిపో పడిపోతారు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏషావుకి కయుని కి సంబంధాలు ఏ రీతి అనేది మనము ఈ వాక్య అర్థం చేసుకోవాలా యూధాపత్రిక మొదటి అధ్యాయము యూధాపత్రిక మొదటి అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వర్షాల వరకు పదకొండు నుంచి పదమూడు వర్షాల వరకు నేను చదువుతాను అయ్యో వారికి శ్రమ వారు కయును నడిచిన మార్గం నడిచి బహుమానము పొందవాలని బీలాము నడిచిన తప్పు త్రవలో ఆదరంగా పరిగెత్తి కొరహు చేసినట్లు తిరస్కరము చేసి చేసిన వీరు నిర్భయంగా మీతో భోజనము అంటే గొప్ప మీతో భోజనము చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకోనొచ్చు మీ ప్రేమ విందులో దొంగమెంటలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని చూస్తున్నాం మనము కయ్యుని గురించింది దాని తర్వాత బీలాము గురించింది దాని తర్వాత కొరహు గురించింది కాబట్టి ఇందులో మీరు అర్థం చేసుకోవాలా ఏది సర్పములకు సంబంధించింది ఏది తెల్లకి సంబంధించింది ఏది గొప్పజనం సంబంధించింది కయ్యులు మార్గము అంటే తిరిగి పాపం చేయడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది లేక సహోదర ప్రేమ లేని జీవితం అంటే క్రైస్తవ జీవితం అంతా సహోదర ప్రేమకు కాబట్టి కయ్యులు నడిచే మార్గం క్రైస్తవుల మధ్యలో ప్రేమ ఉండదు అన్నట్టు ద్వేషము పగ ఈర్ష కుళ్ళు ఉంటాయి అన్నట్టు కాబట్టి అది కయును మార్గం తర్వాత దేవుని పట్ల ఆశ ప్రేమ కనిపించదు కయులు జీవితంలో ఏదో ఆచారబద్ధంగా బలర్పించాలనుకున్నాడు కానీ అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదా కానీ ఆయన ఏమర్పించిండో మీకు తెలుసు ఆయన ఏం బల అర్పించిండో మీకు తెలుసు హేబిలు శ్రేష్టమైన గొర్రె తీసుకొచ్చి బల అర్పించింది రక్తాన్ని ప్రోక్షించింది కయ్యూను అట్లా చేయలేదన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసిన అంటే కయ్యున్కి ఇష్టం లేదా అంటే దేవుని విధానాన్ని తిరస్కరించిన వాడు దేవుడు దేని స్వీకరిస్తాడో దాన్ని తృణీకరించినవాడు కయూన్ అదే అక్కడ ఆయన హృదయ పరిస్థితిని దేవుడు మనకు అక్కడ చేస్తున్నాడు కాబట్టి వారికి శ్రమ కైలు మార్గం నడిచేవాళ్ళకి శ్రమ ఎందుకంటే గొప్ప జనము కైను మార్గం నడుస్తుంది ఈరోజు ఏషవు మార్గం నడుస్తుంది ఈరోజు కానీ బీలాము అబద్ధపు ప్రవచనం ప్రవచించడానికి ప్రయత్నిస్తారు కదా కాబట్టి దేనికి సంబంధించిన బీలాము బీలాము సర్పబ్ సంబంధించిన వాళ్ళు తర్వాత కురహు కుమారులు ఏం చేశారు కురహు కుమారులు సవాల్ చేశారు కదా ఎవరి మీద మోసే అహరుల మీద సవాల్ చేసారు సవాల్ చేస్తున్నారు అంటే ఛాలెంజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ మోసే అహోరుల మీద పవర్ సంపాదించుకోవాలని అది తేల బుద్ధి పవర్ సంపాదించుకోవాలో దోచుకోవాలనేది తేళ్లకు బుద్ది కాబట్టి కరోహు కుమారులు తేళ్లకు తేళ్లను పోలి ఉన్నారు ఇక్కడ దాని వారు ఏ రీతిగా శిక్షింపబడో మీకు తెలుసు కదా దేవుడు ఆగే ఏం జరిగింది భూమి చీలించబడి కరోహు కుమారులు అన్ను మింగివేయబడి భూమి వాళ్ళని మింగి మనం చూస్తాం కాబట్టి భూ సంబంధం లేబు కలిసిపోతారు వాళ్ళు అనే విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు బీలాము మీకు తెలుసు ఆ ఏరీతిగా చనిపోతాడు చెప్ప ఎన్ని సార్లో ఆ మోయాబీలు బీలాంని ప్రేరేపిస్తారు ఏమని ప్రేరేపిస్తారు మీరు ఇసా పల్లెలు అక్కడి నుంచి వస్తున్నారు ఐగుతు వాళ్ళకి షెించు నువ్వు ప్రభుత్వవు కదా నువ్వు చెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటాడు బీలాం షపించి తీర్మానించుకుంటాడు డిసైడ్ అయిపోతాడు తీర్మానించుకుంటాడు కానీ చనిపోయినప్పుడు నోరు కంట్రోల్ క్షెపించాల్సింది పోయి ఆశ్రయిస్తా అంటాడు ఆ మోయాగు రాజు ఏది నువ్వు ఇన్నిసార్లు ఎట్లా చేస్తున్నావు అని బీలాముకి అన్ని చూపిస్తాడు బలులు అర్పిస్తాడు ఎన్ని ఎడ్లను ఇస్తాడు అర్పించినప్పుడు ఎన్ని సలైన గానీ శపించబోయినప్పుడు శపించలే అవకాశం ఉండదు దాని తర్వాత బీలాము ఒక యుద్ధంలో హతమవుతాడు ఆ యుద్ధంలో హతమవుతాడు ఎవడో గుర్తుదేరిని వాళ్ళు వచ్చి అతన్ని చంపుతాడు అన్నట్టు ఒక దేవుని సేవ ఇన్ఫాక్ట్ ఎంతమంది బీలాము ఏ ఎక్కడి నుంచి వచ్చినవాడు ఏ సంతతి నుంచి వచ్చినవాడు ఏషావు అయినా ఎందుకో మైండ్ ఎక్కడో తిడుతుంది అది నాకు ఏషావు సతతి నుంచి వచ్చినవాడు కాబట్టి ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ గా ఆదేశ్ అదొక అదొక ఏమంటాం అదొక గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా తిరుగుతూనే ఉంటాయి ఎన్ని వాక్యాలు అయినా అవి తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత జాగ్రత్తగా వీటిని భద్రపరిచింది మనకు వెతుకునరు కాబట్టి బీలాబి ఏది ఏషావు సంతతి నుంచి రావడమేంది ఏషావు సంతతి వచ్చిన వాడు పోయి మొయాగిలకు యాజ్యుడిగా ఉండడం ఏంటి ప్రాఫిట్ లాగా అర్థమవుతుంది మీకు చాలా ఆశ్చర్యం కదా ఇవన్నీ అంటే ఎన్నో వందల సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర వాళ్ళు ఎంత నాలుగు వందల సంవత్సరాలు ఉన్నట్టున్నారు కదా ఐగుప్తులో నాలుగు వందల ప్లస్ ఫోర్ ప్లస్ ఇయర్స్ ఐగుప్తులో పన్నెండు గోత్రికలు ఉన్నారు కానీ ఏ షాగు గోత్రికులు గోత్రం చూసిన వాళ్ళందరూ ఇటు దిక్కే ఉన్నారు అంత వాళ్ళు ఎప్పుడు ఆ ఐగుప్తు అనుభవం లేదు వాళ్ళకి శ్రమ బాధ ఆ బాణిసత్వము అనుభవం లేరు వాళ్ళు వాళ్ళు మొదటి ఉన్న వాళ్ళు యాజకుడు కూడా నాకు ఆశ్చర్యం బీలాంకి యహోవా దేవుడు ఎట్లా బయల్పరచబడి అనేది బీలాం మంచి ప్రవక్తనే కాని మోసపోయిన ప్రవక్త ఎప్పుడైతే మోసపోయాడో అతనిలో దురాత్మ వచ్చేస్తుంది అనే విషయం మనం చూస్తాం దాని తర్వాత మంచి సాక్ష్యం పొందుకొని చనిపో చనిపోల్సిన వాడు ఎవడో వచ్చి కథితం కొడితే చనిపోతుంది బీలాం ఒక యుద్ధంలో చనిపోతాడు అది కూడా ఒక ప్రవచనం ఉంది జ్ఞాపకం వస్తుంది అది కూడా ఒక ప్రవచనం ఉంది బీలాం ఎట్లా చనిపోతారు ఒక ప్రవచనం ఉంది అది ఆది కాండంలోనే చూస్తాం కానీ నాకు జ్ఞాపకం వస్తలేదు కదా ఈ టైంలో సంఘటన జ్ఞాపకం అది కాబట్టి ఎట్లా ఉంటాయి ఇక్కడ కయ్యను నడిచిన మార్గంలో నడిచిన వారు సంబంధించిన విషయాలు కదా తర్వాత పదమూడవీ సంబంధించిన విషయాలు ఇంకా మరి కొన్ని దీర్ఘంగా చెప్పబడ్డాయి పద మూడు వర్షంలో తమ అవమానమును నురుగుకు వెళ్ల గ్రకు యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగానే ఉన్నారు గొప్ప జనం ఎట్లున్నారు కదా మార్గము తప్పిరు ఏదా మార్గం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్న ఏ ప్రభు మార్గం తప్పిపోయారు తప్పి వాళ్ళ సొంత మార్గం తిరుగుతున్నారు తర్వాత వాళ్ళకి ఎవరిచ్చారు ఆ సొంత మార్గాలు సర్పంలు తేళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఆ మార్గాలు వాళ్ళు రీప్లేస్ చేశారు మన ప్రభు మార్గాన్ని వాళ్ళు రీప్లేస్ చేసి వాళ్ళ మార్గాలు చూపిస్తారు వీళ్ళు ఆ మార్గాలలో తిరగడం వల్ల తప్పిపోయినారు అంటే ఎందుకు తప్పిపోయినారు అంటే ఈ నక్షత్రాలు వాటి గమ్యం తెలుసుకోలేకపోయినారు అందుకు తగ్గిపోతే నక్షత్రంలో ఎదుగు తగ్గిపోతే వాటి మార్గం అంటే అవి ఎక్కడికోవాలో అన్ని నక్షత్రంలో ప్రభుధిగారు వెళ్లాలా అది అసలైన మార్గం ఆ ప్రభుధిగారు వెళ్లాల్సింది పోయి వీళ్ళ మార్గంలో సర్పణ తెల్ల మార్గంలో అవి వాండరింగ్స్ ఇంగ్లీష్ లో వాండరింగ్ స్టార్స్ అంటారు ఎవరైనా వాక్యం చెప్పుకోవాలనుకుంటే మంచి అంశం వాండరింగ్ స్టార్స్ అంటే తప్పిపోయిన నక్షత్రములు అంతేనా తప్పితిరుగు తప్పితిరుగు చుక్కలు అది ఒక వాక్యం అంశం ఎవరైనా తయారుగా అండి వాక్యం చెప్పుకోవడానికి ఎట్లాంటిది తప్పి తిరిగిన లేక తప్పిపోయిన చుక్కలు వారి కొరకు గాఢధకరము నిరంతరము భద్రము చేయబడి కాబట్టి గాఢాధకరం అంటే చెప్పండి చీకటి కదా మార్గము తప్పిన వాళ్ళందరూ మరణించగా తప్పదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఈ ప్రవచనం పదనాలుగు వర్షం చదవండి వాక్యం భక్తి పాఠినమైన మాటలన్నిటిని వచ్చి వారి వక్కి ప్రభు తన వేల వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చి వచ్చింది కదా మన ప్రభు ఏ రీతికి వస్తారని ఉంది కదా ఆయన ఏ రీతిగా ఈ లోకంలోకి వచ్చిన విషయాన్ని అక్కడ వాక్యం జ్ఞాపకం చేసింది వాళ్ళందరినీ మార్చుకోవడం కోరిక ఒప్పించటకు మన టైంలో కూడా అంతే మనం కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రయాసంతో ఇవన్నీ మనం చెప్పి వాళ్ళని ఒప్పించడానికి ప్రయాసపడతాం ఇది మన లెవెల్లో ఈ ప్రొఫెషన్ నెరవేరుతుంది మన ప్రభు మొదటి రాకట టైంలో జరిగింది ఇది పదమూడవచనం ఏ రీతిగా ఆయన ప్రయాసపడి ఒప్పించండు మనుషులే ఆశ్చర్యం కుమారుల గురించి చూస్తే జేమ్స్ రాంగ్ నంబర్ ట్వంటీ ఎయిట్ లో కురహు కుమార్లు ఎవరు అంటే ఎడోమీల ద నేమ్ ఆఫ్ టూ ఎడోమైట్స్ అండ్ త్రీ ఇజ్రలైట్స్ అని కూడా ఉంది కొరహు అంటే హెబ్రూ హీబ్రూ భాషలో హెచ్ సెవెంటీ వన్ ఫార్టీ వన్ కోర్ అండ్ ఇజ్రోలైట్ సెవెంటీ వన్ ఫార్టీ వన్ ఫ్రం సెవెంటీ వన్ థర్టీ నైన్ ఐస్ అని ఉంది ఐస్ అంటే తెలుసు కదా కండ్లు కాదు అది మన బరఫ్ బరఫ్ నువ్వు వెచ్చగలేవు నిలివెచ్చగా ఉన్నావు అంటారు కదా కాబట్టి అవి మూడు గుంపులవి నువ్వు వెచ్చగలేవు చల్లగలేవు నులివెచ్చగా ఉన్నావు నులివెచ్చగా అంటే మధ్య కదా వెచ్చగా చల్లగా వెచ్చగా చల్లగా మధ్యలో ఉండేది నులివెచ్చనం బట్ ఎప్పుడు గొప్ప జనము మధ్యలోనే ఉంటుంది వెచ్చగా ఒక గుంపు చల్లగా ఇంకో గుంపు మీరు చెప్పండి ఏది వెచ్చగొట్టదు తేళ్ళు ఎట్లుంటాయి వెచ్చగుంటాయి అవన్నీ కుప్పలు కుప్పలు కుప్పలు గుప్పలు తేళ్ళు సర్పము అది చల్లగా జారుంటది అన్నాడు కదా కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ రెండు గుంపులు మధ్యలో గొప్ప జనం ఉంటది అది సగము వీట్లది సగం వాటి గుణగణాలు కలిగినాయి అన్నట్టు కాబట్టి సంపూర్ణంగా ప్రభు గుణంలాగా మార్చుకోవడం కోరికే వాళ్ళందరినీ ఆ గుణగణాల నుంచి వేరుపరుస్తాడు వేరుపరుచినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది నువ్వు ఇంతకాల మాతపాటుండి ఆ మా నుంచి మాకు వ్యతిరేకం అవుతుందని వాళ్ళు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ పగ తీర్చుకోవడం వే వాళ్ళందరినీ అదే విధానం అని ఇంకొకటి చూపించేసి నేను వాఖ్యాన్ని తర్వాత పశువుల గురించి పక్షుల గురించి ఒక వాక్యం రిపీట్ చేసి నేను ముగించేస్తా మొదటి కోరింత రాష్ట పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ మనం చూసినాం అదేం చూసినామంటే అన్ని మాంసములు ఒకటైనవి కావు మనుష మాంసము పశువుల మాంసం చేప మాంసము పక్షుల మాంసం కదా ఇవన్నీ గుంపుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇవన్నీకే క్రింద ముప్పై రెండు మూడవ వచనము మూడు నుంచి ఎనిమిది వచనాలు రవైన ఎహోవా సెలబ్రిషన్ గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయ వారు ఆ వలలో చికిన నిన్ను బయటికి లాగదరు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను నీ మీద వాలినట్లు చేసి నీ వలన భూజంతులన్నిటికీ కడుపారా తిననిచ్చేదను ఇక్కడ దేవుడే ఈ సంకల్పం ఆయన సంకల్పము ఏందంటే గొప్పజనాన్ని ఎట్లా మార్చుకోవాలా ఆయన చెంతకి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఈ ప్రవచనంలో ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే నేనే గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయును అంటే నీ అన్నప్పుడు గొప్ప జనం గుంపులు గుంపులు అంటే రెండవ బాగా గుంపులు గుంపులు అంటే మొదటి గుంపు తర్వాత మూడో గుంపు రెండు మధ్యలో నిన్ను అంటున్నాడు ఒకటి గొప్ప గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు ఆ గుంపులు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు లాగేం చేస్తారు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పడవేసేదను అప్పుడు ఆ గుంపులు ఏందో చెప్తున్నాడు ఆకాశ పక్షులు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూ కడుపార తెనిచ్చేదను కాబట్టి ఆకాశ పక్షులంటే తేళ్లు భూ మీకు తెలుసు భూజంతులు అన్నింటిలో కుగి గల జంతువు సర్పం కాబట్టి అది సర్పంనికి సంబంధించింది కాబట్టి ఈ మూడు ఈ రెండు గుంపులు నిన్ను భక్షించి లాగన నేనే వాటిని ఏర్పర్చిన అని చెప్తున్నాడు కాబట్టి మొదటి ఆ రెండు గుంపులు గొప్ప జనం మీద పడడానికి దేవుడే తన సంకల్పాన్ని నెరవేరుస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇందులో ఇంకా అనేకమైన విషయాలు చెప్పబట్టి తర్వాత నీ మాంసమును పర్వతముల మీద వేసేదను ఎందుకు పర్వతముల మీదనే కదా మందిరాలు ఉంటాయి లోయలోని లోయలన్నిటినీ నీ కళబరంలతో నింపెదను మనం పోయిన వరం కూడా చూసిన ఈ వాక్యానికి సంబంధించింది లోయలో ఎముకలు ఉంటాయి కదా ఎండిన ఎముకలన్నీ అక్కడ పడేస్తా అంటాడు నింపేదాడు మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతం వరకు నేను తడుపుదును అవే నదులు ఇందాక ఇందాక చూసిన వాక్యం నదులు లోయలు నీతో నింపబడును నేను నిన్ను ఆర్పివేసి నేను నిన్ను ఆర్పివేస్తా అంటే నువ్వు ఒకప్పుడు నక్షత్రము నువ్వు ఒకప్పుడు సూర్యుడు నువ్వు ఒకప్పుడు చంద్రుడు కాని ఇక్కడ గొప్ప చూడండి చెప్పబడింది కాబట్టి ఆకాశం మరుగు చేసేది ఆకాశ మండలమును మరుగు చేసేదంటే నువ్వు ఇక అక్కడ ఉండవు అక్కడ నుంచి పడజేస్తున్నా ఆకాశ మండలం మీద నువ్వు ఉండవు ఒకప్పుడు నిన్ను పెట్టుకుని అక్కడ కన్ను అక్కడి నుంచి పడవే పడ్డవు తర్వాత నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను కాబట్టి నక్షత్రం వెలుగుని కోల్పోతున్నాయి ఆయన కొరకు వెలిగిన వాళ్ళు సూర్యుని మబ్బు చేత కప్పేదను చంద్రుడు వెనలా కాయకపోవును కాబట్టి సూర్యుడు సూర్యుని మబ్బు చేత కప్పు నల్ల కంబలి కదా కంబలి చేత కంబలి గురించి చూస్తున్నాం మనం దాని తర్వాత చంద్రుడు వెనలా కాకపోయినట్టే వెలుగు పోగొట్టుకుంటాడు తనకు కూడా వెలుగు ఉంటుంది అని నిన్ను బట్టి ఆకాశ ప్రకాశించే జ్యోతుల కన్నిటికి అంధకరము కమ్మ మీరు ఈ విషయంతోనే అది ఈ వాక్యం ముగించుకుంటాం మనం నిన్ను బట్టి ఆకాశ ప్రకాశించే జ్యోతుల కన్నిటికి అంధకరము కమ్మ కాబట్టి ఒకప్పుడు వీళ్ళంతా ఆకాశవాసులే సర్పములు తేళ్లు ఒకప్పుడు స్టార్టింగ్ లో మంచి భక్తి శ్రద్దలతో ఉన్నవారే కానీ క్రమేణ వారు ఏట్ల తయారైనారు అక్కడి నుంచి పడవేయకు వాళ్ళకి వాళ్ళ హృదయంలో గర్వం వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ నీ దేశము మీద గాఢంతకరము వ్యాపింపజేసేదను ఇదే ప్రభువు యహోవా వాక్కు కాబట్టి నీ దేశమంతా గాడంతకారముఖమునట్టే ప్రపంచం అంతట్లో క్రైస్తవ జీవితం మతపరమైన క్రైస్తవ జీవితం అంతా ఉంటది అన్న విషయాన్ని ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది దాంతో మనం ఆ నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు ముగించుకుంటాం